పదభూషణం భారతి పదమా తీర్థమాశ్రయస్వే సర్వక్తి సమన్వితే భ్యో దేవి దుర్గే దేవి నమోస్ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణిత జగద్ితాయోవియ నమో నమీ లేదండి <imit> <imit> అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరంబుషి కుంజరం ముఖే మన్మహే కమపిహరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాసృణై కటాక్షపాతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్షట కామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థ ప్రతిపత్త పితరూ వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషేణం నిధయే సర్వీనా దక్షిణా నమ నారాయణ సమారంభా వ్యాసంకర మధ్య మా అస్మాలచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యేష అచ్యుతోవిందనంత కేశవ కృష్ణ విష్ణోహృషీకేస వాసు నమోస్ కరకలి నిదర్శి ఆత్మద్ర పరికలిన్నత బర్హచూడ ఇతరకరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ మూకం కరోతి వాచా పంగుంఘయతే గిరికృపాతమహం వందే పరమానందమాధవం పరమాయర శివాయరవే నమ ్రీవిష్ణు నమ శివాయ శ్రీ విష్ణు నమ శివా నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ జగద్గురుభ్యో నమ శ్రీ శారదాంబికాయ నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ జగద్గురు కృపాస్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ నిం రోజన భగవద్గీత ప్రవచన యజ్ఞం ప్రారంభం చేసుకున్నాం ఉపోద్ఘాతం తెలియజేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అసలు భగవద్గీత అంటే ఏమిటి భగవంతుడంటే ఎవరు ఇది ఎందుకు అవతరించింది ఎలా అవతరించింది ఇవన్నీ కూడా వారి మాటల ద్వారా మనం గ్రహించాం జగద్గురువుల మాటల ద్వారా అటుపై విషాద యోగాన్ని సంపూర్ణంగానే చెప్పుకున్నాను నిన్నటి రోజున ఈ సందర్భంలో భగవద్గీత ప్రస్తావన నలభై రోజులు ఒకే చోట కూర్చుని ఏడు శ్లోకాలు చెప్పుకోవడం అనేటువంటిది ఒక అరుదైన అద్భుత విషయంగా నేను భావన చేస్తున్నా ఈ ప్రవచన జీవితంలో కూడా సుమారు ఒక పది పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో ఏడాది కొన్ని రోజులు చొప్పున్న నాలుగేళ్ల పాటు ఏడు వందల శ్లోకాలు చెప్పడం జరిగినది అయితే ఒక ఘట్టం ముగిసాక మళ్ళీ ఏడాది వేచి చూసి చెప్పుకోవడం జరిగింది మొత్తం సంపూర్ణ భగవద్గీత ఇదివరలో చెప్పడం జరిగినప్పటికీ అప్పటికింత మాధ్యవరంగ విస్తృతి కూడా లేదు పైగా ఒక చోట కూర్చొని మొత్తం అది పూర్తయ్యే వరకు అదే చెప్పడం కూడా జరగలేదు అలా జరగడం ఇదే ప్రథమం కారణంగా ఇది శ్రోతలకేమో కాని వక్తనే నాకు ఒక మననంగా ఒక సాధనగా పనికొచ్చేటట్లు చేసినటువంటి జగద్గురు కటాక్షానికి ముఖ్యంగా సంపత్ నగర్లోని శృంగేరి శారదాంబకు నమస్కారం చేసుకుంటూ తన నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ నేను రోజున అర్జునుడు అంటున్నమాట ఏతాన్నహంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన వీరిని చంపడం నాకు ఇష్టం లేదు ఘనతోపి నేను చంపబడ్డా సరే వీరిని నేను చంపను నిహత్య ధర్త రాష్ట్రాన్న కాప్రీతి సార్ జనార్దన ఈ మాట ఎందుకు చెప్పడం జరిగిందంటే అర్జునుడు ఎన్ని రకాలుగా కృష్ణుడిని పిలిచాడు సంబోధించాడు అనేది పట్టుకోవాల్సిన అంశం అండి భగవద్గీతలో కృష్ణనామాలు అనగానే మనం పరిశీలిస్తే అర్జునుడు పలికినవే కనబడుతూ ఉంటాయి అందులో మధుసూదన జనార్దన గోవింద ఇవన్నీ పరమాత్మ యొక్క పేర్లు కృష్ణుడికి ఆ పేర్లన్నీ ఉన్నాయంటే ఇన్ని పేర్లున్న అవతారం మరొకట్లేదండి అన్ని పేర్లున్న అవతారం కృష్ణ అవతారమే జనార్దన గోవింద ఈ మాటలు భారతంలో భాగవతంలో అడుగు అడుగునా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ అంటే అన్ని పేర్లకు లక్ష్యమైన నారాయణుడెవరో భగవానుడెవరో ఆయనే కృష్ణుడు అందుకే పదములు చాలా మధురంగా ఉంటాయి ఇక్కడ పైగా ఆతతాయులైన వారిని నేను ఇప్పుడు సంహరించదలుచుకోలేదు అనడంలో ఇదేదో గొప్ప కారుణ్యంలా కనబడ్డప్పటికి కూడా అర్జునుడు తన తెలియకనే ధర్మవిరుద్ధమైన మాట్లాడాడు ఎందుకంటే క్షత్రుడైన వాడు వధించాలి అలాంటిది ఆతతాయులైన వారిని వధించను అంటున్నాడు ఇక్కడ పైగా కులక్షయమవుతుంది అనే మాట కూడా చెప్పుకున్నాడు ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ అహోబత మహత్పాపం కర్త వ్యవసితావయం ఎంతాశ్చర్యం మనం మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం కదా అన్నాడు మనవను కల్పేసుకున్నాడు పరమాత్మను కూడా అంతేకాదు ఎది మామ్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాత్వరాష్ట్రణే హన్యు తన్మే క్షేమతరం భవత్ నేను యుద్ధం చేయకుండా నేను శస్త్రరహితుడినై కూర్చుని ఉంటే ధాత్ రాష్ట్రులు నన్ను సంహరిస్తారంటే సంహరించినా పర్వాలేదు అది క్షేమమే అనుకుంటాను నేను ఏవముక్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపాశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస శరముచాపం విడిచిపెట్టి శోకముతో కూడిన మనస్సుతో ఉన్నాడు అంటే దుఃఖాకులమై ఉన్నది ఆయన మనస్సు దీనితో మొదటి అధ్యాయం పూర్తయింది రెండవ అధ్యాయం మొదలవుతున్నది మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి నుంచి పదవ శ్లోకం వరకు మనం గమనించినట్లయితే అర్జునుడి స్థితిని చెప్తూ భగవానుడి చీవాట్లు రెండు శ్లోకాలు మళ్ళీ అర్జునుడు ఏకరూపెట్టిన అంశములు ఇవి కనబడతాయి ఒకటి నుంచి పది శ్లోకాల వరకు అర్జున్ యుద్ధ విముఖత అనేదే కనబడుతూ ఉంటుంది మధ్యలో కృష్ణ పరమాత్మ చీవాట్లు మాత్రం ఉంటాయి బోధ కాదు ముందు ముందు చీవాట్లు పెట్టి తర్వాత బోధించడం చాలా అవసరం అండి ఇక్కడ ఆ చీవాట్లు కూడా కనబడతాయి ఇందులో తన్ కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాత మధుసూదన ఇప్పుడు రెండవ అధ్యాయం ప్రారంభమైంది దీనికి సాంఖ్యయోగం అని పేరు ఎందుకు ఆ పేరు పెట్టారనేది కృష్ణ బోధ ప్రారంభమైనప్పుడు వివేచన చేద్దాం మనం ఆ విధంగా కృపతో కూడి కన్నీళ్లతో నిండినటువంటి నేత్రములతో విషాదంతో ఉన్నటువంటి అర్జునుని చూసి మధుసూదనుడు అంటున్నారు ఇక్కడ ఇక్కడ కృపయా విష్టం కృపతో ఆవేశింపబడ్డాడు అన్నారు ఇక్కడ కృప నిజానికి గొప్ప గుణం కదండి మరి కృపతో ఈయన ఉన్నప్పుడు అర్జునుడు విషాదంతో ఉన్నాడు తప్పు చేస్తున్నాడు అని ఎలా చెప్పగలమంటే కృప అనేది ఇక్కడ మమ అనే భావం వల్ల ఏర్పడినటువంటిది కానీ అది ఉత్కృష్టమైన దైవీ గుణంగా ఇక్కడ చెప్పబట్టలేదు ఇది శోకము యొక్క ఒక అనొక లక్షణం ఇది ఇక్కడ అలాంటి కృపతో ఉన్నాడు అప్పుడు భగవానుడు అంటున్నాడు రెండు శ్లోకాలండి ఈ రెండు శ్లోకాలు ఉత్కృష్టమైనటువంటి శ్లోకములే కుతస్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున కుతస్త్ కస్మలం కస్మలం అంటే మాలిన్యం అర్థం ఇక్కడ మోహమాలిన్యం అని అర్థం ఇక్కడ ధర్మమేదో అధర్మమేదో తెలియనటువంటి తోచనటువంటి ఒకనొక అయోమయావస్థ అదే కస్మలం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీకు పైగా విషమే సముపస్థితం యుద్ధ సమయంలో రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశము అంటే తగని సమయంలో వచ్చింది ఇక్కడ ఇప్పటి వరకు మిగిలిన ఐదు పర్వాల్లో జరిగిన కథ ఏమిటి ఉద్యోగ పర్వం వరకు మీరు మాట్లాడుకున్నవేమిటి ఏ నిర్ణయానికి వచ్చి పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి మీరు యుద్ధానికి సిద్ధపడి వచ్చి ఇక్కడికి వచ్చినప్పటికి ధర్మమా అధర్మమాని మీమాస ఇలాంటి సమయంలో తగునా ఏదైతే ప్రణాళిక వేసుకుని కర్తవ్యమును తెలుసుకుని ధర్మమని నిర్ధారించుకుని వచ్చారో ఆ యుద్ధానికి వచ్చి తగదు అనుకోవడం ఇది తగని మాట సుమా అందుకే విషమే సముపస్థితం తగని సమయంలో ఇలాంటి మోహం నీకు ఎలా దాపురించిందయ్యా అని అడిగాడు ఎందుకంటే ఇప్పుడు నీకు కలిగినటువంటి మోహం మూడు రకాలుగా ఉన్నది అది అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం మూడు మాటలు అద్భుతంగా చెప్పాడండి ఇక్కడ అనార్య జుష్టం అనే మాటకు అర్థం ఏంటంటే ఆర్యులు దీనిని అనుసరించరు అంటే శ్రేష్ఠులు ఎప్పుడు దీన్ని వీళ్ళు ఆచరించదగ్గ విషయం కాదు నువ్వు చేస్తున్నది అంటే శ్రేష్ఠులు అంగీకరించరు ఆర్యులు అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే పూజ్యులు శ్రేష్ఠులు అని అర్థం ఇక్కడ ఎవరైతే ధర్మము తెలిసిన వారు ఇహము పరము జ్ఞానము తెలిసిన వారు వారు ఆర్యులు అలాంటి ఆర్యులు దీనిని అంగీకరించరు అలాంటిది నీకు కలిగింది అనార్య దుష్టం అస్వర్గ్యం రెండవది ఏమిటి ఇది పరలోకాన్నివ్వదు మూడవది ఏమిటి అకీర్తికరం ఇది కీర్తిని కలిగించదు ఈ మూడు చెప్పడంలో కృష్ణ పరమాత్మ ఎంత లోతుగా చెప్పాడండి గ్రహించేవాడికి ఒక్క మాట దాడు మొదటిది ఆర్యులంటే సత్యమేదో అసత్యమేదో తెలిసినటువంటి వేత్తలు వారు అంటే తత్వదృష్టితో మొదటి చెప్పాడు తత్వదృష్టితో కూడా ఆలోచిస్తే నీ యొక్క పని అనుచితం తగనిది రెండవది యుగపరాలకు సంబంధించిన ధర్మదృష్టితో ఆలోచన చేస్తే అస్వర్గ్యం ఎందుకంటే ధర్మమే పరానికి సంబంధించిన అంశాన్ని నిర్ణయిస్తుంది అందుకే దీనివల్ల పరము రాదు నీకు ఇది రెండవది మూడవది అకీర్తికరం భౌతికంగా మెటీరియల్ లెవెల్లో ఆలోచిస్తే అకీర్తికరం ఇది నీకు కీర్తిని కలిగించదు అని ముందు ప్రతిపాదన చేశాడు అంటే తత్వదృష్టితో చూసిన ధర్మ దృష్టితో చూసిన వ్యవహార దృష్టితో చూసినప్పటికీ కూడా ఇది తగనిది సుమా ఇది కృష్ణపర్వత మొదటి చెప్పినది ఇప్పుడు ఆ మూడు విధాలుగానే తర్వాత ఉపదేశం అంతా ఉంటుంది తత్వదృష్టి ధర్మదృష్టి వ్యవహార దృష్టి ఈ మూడు భిన్నములు కాకుండా మూడింటిని సమన్వయించడం తర్వాత బోధలో మనకు గో గోచరిస్తుంది ఆడు తర్వాత అద్భుతమైన మరొక శ్లోకం అంటున్నాడు క్లైభ్యం మా స్మగమఃపార్థ నై తత్వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతపా భగవద్గీత అనగానే ప్రతివారికి అదేదో మెత్తగా ఉంటుంది మృదువుగా ఉంటుంది అనొక భావం ఉంది కృష్ణుడు వేణునాథం చేసేడేమో కానీ పాంచజన్య శంఖారావం కూడా చేశాడు భగవద్గీత పాంచజన్య శంఖారావం వేణుగానం కాదు ఇక్కడ అది నిద్రను వదిలిస్తుంది కానీ నిద్ర పుచ్చదు తెలుసుకోండి ఇక్కడ సాధారణంగా భగవద్గీత అంటే మనకి ఎవడైనా పోతే సంతాపానికి వేసేటట్టుగా తయారైపోయింది ఇప్పుడు తరం కూడా అలాగే తయారయ్యారు కొద్ది కాలం క్రితం అంటే ఒక ఊళ్ళో ఒక యువతి అంటుంది నాకు భగవద్గీత వింటే భయం వేస్తుందండి అనేది ఇక్కడ ఎందుకు భయం అయ్యా అంటే వాళ్ళ ఇంటి పక్క నుంచి శ్మశానానికి దారుంది అక్కడికి వెళ్తున్న మహాప్రస్థాన వాహనాల్లో ఇదే వేస్తూ ఉంటారు ఇప్పుడు భగవద్గీత దానితో భగవద్గీత వినగానే వాడు చచ్చిపోయాడనే భావమే కలుగుతుంది అసలు చావుకి పెళ్లికి అన్నిటికీ ఒకే పుస్తకం పట్టుకు ఏడిచేటటువంటి సంస్కృతి కాదు దేనికి దానికి పద్ధతులు ఉన్నాయి అంతే కదా పోయిన తర్వాత ఒక అన్నారు విష్ణు శాస్త్రం చదివిన పోయిన తర్వాత విష్ణు శాస్త్రం చదివి లాభం లేదు వాడు పోకము చదివితే లాభం పోయిన తర్వాత దైవకార్యం చేయరు అక్కడ చేయవలసింది చేయాలి మన సంస్కారం మన సంస్కృతి మనకు తెలియక మన పిల్లలకి చెప్పకేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన అక్కడ ఒక రాజకీయ సభ జరిగిందండి రాజకీయ నాయకుడు సభకు రావడం ఆలస్యం చేశాడు అది వాళ్ళ అలవాటు అప్పుడు కాలక్షేపంగా ప్రార్థనా శ్లోకాలు ఎవరో భగవద్గీత చదువుతున్నట్ట ఆయన వచ్చి శుభవాన్ని సభ చేసుకుంటుంటే గీతా శ్లోకాలు చదువుతారు ఇక్కడ కొందరు గీత అన్న గోవింద అన్న ఏ భయంకరమైన ధ్వనులు వాళ్ళ దౌర్భాగ్యం కానీ గీత ప్రశాంతంగా మంచి సంగీతంలో పాడేటువంటి గీతం కాదండి అది వెన్ను చరిచేటటువంటిది ఎటువంటి గర్జనందో చూడండి ఇక్కడ కలభ్యం ఆస్మగమప్ప ఈ మాట గురించే స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఏడు వందల శ్లోకాలు భగవద్గీతకి నమస్కారం కానీ ప్రస్తుత భారత జాతికి ఒక్క శ్లోకం చాలు అన్నాడండి అప్పుడు స్వతంత్రం లేక నిద్రాణమై మనం దేనికి పనికి రాని వారమనే భ్రాంతితో పరాయితనానికి బానిసత్వం చేస్తున్నటువంటి భారత జాతికి ఆనాడు ఈ శ్లోకమే పాంచజని శంఖారామల్లా స్వామి వివేకానంద దీన్ని పట్టుకోండి హృదయ దౌర్బల్యంలో ఉన్నారు మీరని చెప్పారు తర్వాత మన స్వతంత్రం వచ్చింది భ్రాంతి ఏర్పడి ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం మనకు కనుక ఈ స్థితిలో మనకి ఈ శ్లోకం చాలు ఉపదేశంగా అన్నంత గొప్ప శ్లోకం ఇది క్లైభ్యం మా ఇందులో చెప్పేటువంటి మాట అంటే మా స్మగమ అంటే పొందవద్దు క్లైభ్యం మా స్మగమ అంటే నువ్వు క్లైభ్యాన్ని పొందకయ్యా పార్థ ఓ అర్జున అన్నాడు అనే మాటకు నపుంసకత్వం అని సాధారణార్థం కానీ ప్రధానంగా ఇక్కడ అర్థములు ఎన్ని తెలుసుకోవచ్చు అంటే ఒకటి చేతకానితనం ఇక కర్తవ్య విమూఢత పిరికితనము ఇన్నీ వస్తాయి ఈ శబ్దానికి అర్థం అలాంటి పిరికితనాన్ని నువ్వు తెచ్చుకోకయ్యా ఎందుకంటే నీ వాడికి తగదు ఇది చెప్పడంలో నువ్వు చక్కని అధికారం కలిగినటువంటి వాడివి ఇప్పుడు ఒక మోహంచేతనికి భ్రాంతి ఏర్పడిందో కానీ నువ్వు నిజానికి భ్రాంతికి తగిన వాడివి కావు నువ్వెటువంటి వాడు నాకు తెలుసు ఎందుకంటే ఒక అనుక దుఃఖావేశంతో పొరపాటు మాట్లాడినంత మాత్రాన ఎన్నాళ్ళ నీ వ్యక్తిత్వాన్ని నేను శంకిచ్చను నువ్వెవడవో నాకు తెలుసు నువ్వు సామాన్యుడివి కావు జితేంద్రియుడివి ఎందుకంటే గీత బోధ వినాలంటే దానికి తగ్గ అధికార పురుషుడు అర్జునుడు సామాన్యుడు కాడు అందుకే నై తత్వయుపబద్ధ్యతే నీ వంటి వాని ఈ క్లైవ్యం తగదు సుమ నీ వంటి అంటే ఎటువంటి వాడు అధికార పురుషుడే నువ్వెటువంటి వాడు మహావీరుడివి పిరికితనం లేనివాడివి పైగా దేవతలు కూడా గడగడమనుకుపోయే నివాత కవచులని ఇంద్రుడికి సహాయంగా నువ్వు వెళ్ళి సంహరించేవారు రాక్షసుని సామాన్యమా దేవతలకే సహాయపడ్డటువంటి యుద్ధంలో ఎప్పుడు వెన్ను అటువంటి పరాక్రమవంతుడివి పరాక్రమంలో ఎంత గొప్పవాడివో వ్యక్తిత్వంలో అంత గొప్పవాడివి దేవకాంతైన అప్సరకాంత వచ్చి మోహిస్తే నేను భారతదేశంలో పుట్టే నా సనాతన ధర్మ ప్రకారం నువ్వు నాకు మాతృమూర్తివి అని చెప్పిన జితేంద్రియుడి నువ్వు అటువంటి ఉత్తముడు నువ్వు స్వచ్ఛమైన చరిత్ర అనేది నీ పేరే చెప్తున్నది అర్జున అనేటువంటిది ఇక్కడ అటువంటి వాడవు అటువంటి మహాపురుషుడు వేరు నీకు ఒక్కసారిగా నా వాళ్ళు అని మోహం ఏర్పడింది వీళ్ళు చచ్చిపోతారని దయ్యి కాదు నా వాళ్ళు చచ్చిపోతారన్న బాధ కానీ బాధ అది అంతేగాని యాక్సిడెంట్ ఏంటండి పలానా ఎవరో పిల్లలు పోయారు అంటే ఆ బస్సులోనే వెళ్ళాడు కదా అని ఘోరంగా ఎడుస్తుంది తర్వాత వచ్చి మీ పిల్లాడ బస్సులో వెళ్ళడం ఇంకెవరో పోయారంటే అమ్మాయి ఊరుకుంది అంటగడు ఎవరో పోయారు పోయినందుగా కాదు తన పిల్లవాడు కాదనగానే దుఃఖం పోయి చూసారా కనుక దేనివల్ల దుఃఖం వస్తుంది మమత్వం వల్ల నీలాంటి విరిడికి తగునా మరి దీన్నేమంటారండి నిజానికి అర్జునుడు ఇది చెప్పి చాలా గొప్పగా మాట్లాడని అనుకుంటాడేమో ఎందుకంటే దయ కృప వీళ్ళందరినీ చంపడం కంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది అన్నప్పుడు అదే గొప్ప మాట అనుకుంటాడేమో కృష్ణుడు దానికి రెండు పేర్లు పెట్టాడు హృదయ దౌర్బల్యం క్లైభ్యం అని పేరు పెట్టాడండి ఇక్కడ ఇది హృదయ దౌర్బల్యం అది నీకు మానసికమైనటువంటి బలహీనతని తెలియజేస్తున్నది అది క్షుద్రం అత్యల్పమైనస్తుమా కనుక ఇప్పుడు ఏం చేయాలి త్యక్త్వా దాని విడిచిపెట్టి ఉత్తిష్ట పరంతపా లే అన్నాడు ఇక్కడ లే అని చెప్పడంలో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అనేటువంటి పురుషద్వాక్యమే కనబడుతోంది లేహ్ పరంతప సంబోధన ఎంత గొప్పగా చెప్పారండి నైతత్వయుప పద్ధ్యత దగ్గర పరంతప కలుపుకోవాలి నువ్వు శత్రువుల్ని తప్పింపజేయగలగడం నీ స్వభావం అలాంటి నీయందు ఈ హృదయ దౌర్బల్యము క్లభ్యము తగదు ఈ రెండు మాటలు కుతస్త్ అకస్మల మీద మొట్టమొదటి ఎక్కడి నుంచి దాపురించిందయ్యా నీకు అజ్ఞానం అన్నాడు ఇక్కడ ఇది తగదు అని చెప్పాడు చెప్పగానే అప్పుడు అర్జునుడు అంటున్నాడు కథం భీష్మ వహం ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రసయో ప్రతి పూజార్హ వరి వరిసూదన ఏ శత్రు సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ మధుసూదన నేను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి మొదలైన వాళ్ళని ఎలా సంహరిస్తాను చెప్పు వీళ్ళు పూజార్హులు యుద్ధార్హులు కారు వీళ్ళని పూజించవలసిన వాడిని నేను అలాంటి పువ్వులు వేసి పూజించవలసిన వాళ్ళ మీద ఇషుభీప్రతియోత్వామి బాణాలు ఎలా చెప్పు ఇక్కడ గురూ ని మహానుభావాన్ శ్రేయో భుక్తు భక్ష్యమపీకే హత్వార్థకాస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ గురువులు మహానుభావులు వారిని సంహరించి తినేటువంటి ఆహారం రక్తపు గూడే దానికంటే భక్ష్యమపి ఇహలోకే భిక్షెత్తుకును బ్రతకడం చాలా శ్రేష్టం అనిపిస్తున్నది నాకు నైతద్విద్మక్కరన్నో గరీయో యద్వా జయేమదివా నో జయేయునే నీష్యామ దేవస్థిత ప్రముఖే ధర్తరాష్ట్రా ఇప్పుడు యుద్ధం చెయ్యడం మంచిదా చెయ్యకపోవడం మంచిదా యుద్ధంలో మనం జయిస్తామా జయించమా ఈ విషయాలేమీ మనకు తెలియదు ఒకటే వాళ్ళని నేనెవరైతే ఎదురించి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డానో వారిని చంపి జీవించడానికి ఇష్టం లేని వాడిని సుమా అంటూ తర్వాత ఏడవ శ్లోకం ఇందులో ఉన్నది ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకం కర్పణ్యదోషోపహతస్వభావ పృచ్ామి థాం ధర్మసమ్మూఢచేతా య్రేయస్యానిశ్చితం బ్రూహితన్మే శిష్యేహం సాధిమాం త్వం ప్రపన్నం ఇది ప్రధానమైన శ్లోకాన్ని మిగిలివన్నీ అటు ఇటు పెట్టి ఇందులో ముఖ్యంగా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రష్ఠైన సేవయ్య వాక్యం ఇక్కడ కనబడుతున్నది అంటే గురుశరణాగతి ఈశ్వర శరణాగతి గురుశరణాగతి ఈ రెండే మోక్షమనే మహాభవనానికి ప్రథమద్వారం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ శరణాగతి శరణవేడ్డమే ఎందుకంటే ఏది ధర్మం ఏది అధర్మం ఏది సత్యం ఏది అసత్యం నిర్ణయించడం నిశ్చయించడం అంత తేలిక కాదు ఎందుకంటే శాస్త్రం వివిధ సందర్భాలను అనుసరించి వివిధ చెప్తుంది ఆ వివిధ సందర్భాలను అన్వయించుకోలేకపోతే పరస్పర విరుద్ధంగానే అన్ని కనబడతాయి ఆ సమయంలో ఇది మార్గం అని మనకు చెప్పగలిగేది ఎవరు అంటే అనుభవం కలిగిన ఆచార్యుడు అనుభవస్వరూపుడైన భగవంతుడు వారు ఉభయలే ఆ పని చేయగలరు అందుకే శరణాగతి అని చాలా అయితే గురువుని శరణ పెడాలి ఈశ్వరుని శరణ వెడాలి ఈశ్వరుడే గురువు ఎక్కడ నిలబడి ఉన్నాడు అది అర్జునుడి యొక్క భాగ్యం ఇక్కడ అర్జునుడికి భాగ్యం ఎందుకు లభించింది ఇది ఒకటి ఆలోచించాలి కదా అర్జునుడి కృష్ణుడి సారథ్యం వహించి విజయం ఇచ్చాడు విజయం కంటే ముందు గీతనిచ్చాడండి అది చాలా ప్రధానం విజయమనే ఫలం కంటే జ్ఞానమైన గీతను ఉపదేశించాడు అదే గొప్ప ఫలం అర్జునుడికి లభించిన మహాఫలం కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో జయం మాత్రమే కాదు తత్పూర్వం లభించిన గీతోపదేశం అర్జునుడు కృష్ణుడిని సారథిగా ఎంచుకున్న దానికి మహాఫలం ఆ ఎంచుకోడు ఎలా ఎంచుకున్నాడు గతిలేకెంచుకోలేదు గతిలేకెంచుకోవడం అంటే అర్థం అవతలవాడు అన్ని తీసేసుకున్నాడు గనుక మిగిలింది కృష్ణుడే కనుక తీసుకోలేదు ఎటువంటి పరిస్థితి ఒక్కసారి దానికి దీనికి పూర్వవరంగా ఆలోచించుకోకపోతే గీత గురించి ఏం చెప్పుకోగలవండి ఇక్కడ దుర్యోధనుడు అర్జునుడు ఉభయులు కృష్ణుడు కోసం వెళ్ళినప్పుడు కృష్ణుడు చేసిన పనేమిటి నారాయణులు అనబడేటువంటి నా సమస్త సైన్యము ఒకవైపు నేనొక్కడిని ఒకవైపు ఉంటాను అయితే నేను ఒక్కడిని ఉంటే మొత్తం పదకొండు అక్షరాల సైన్యాన్ని నాశనం చేయగలని తెలివి మీరిద్దరికి ఉంది అందుకు ముందే చెప్తున్నాను నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను అది చెప్పేశాడు ఒక్కడిని ఉంటానంతే యుద్ధం చేయను ఆయుధం పట్టను ఒక్కడిని ఉంటాను మొత్తం నా సైన్యమంతా ఒకవైపు ఉంటుంది ఇందులో మీ ఇద్దరిలో ఒకరు ఒకటి కోరుకుంటే మిగిలింది ఇంకొరికొస్తుంది చాయిస్ మొట్టమొదటి వచ్చిన వాడు అర్జునుడు కనుక అర్జునుడికి ఇస్తున్నాను అన్నాడు ఇక్కడ ఇది తెలిస్తే కానీ మనకి గీత తెలుసుకునే అర్హత లేదు ఎందుకు అర్జునుడు ఉత్తమాధికారయ్యాడో ఇక్కడ తెలుస్తున్నది నిజానికి ఆ మహాసైన్యం సామాన్యం కాదు దానికోసమే దుర్యోధనుడు వచ్చాడు ఈయన ఏమిటంటే కృష్ణుడితో పాటు అదోనొచ్చాడు కృష్ణుడు ఇలా పెట్టాడు ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలో మొదట అవకాశం ఎవరికి వచ్చింది అర్జునుల వారికే వచ్చింది కానీ మహానుభావుడు ఒకటే అన్నాడు తడుముకోకుండా అన్నాడు కాసేపు ఆలోచించి చెప్తాను కృష్ణ అన్నగారిని కన్సల్ట్ చేసి చెప్తానలేదు తడమవకుండా చెప్పాడు నువ్వు ఉంటే చాలా అయ్యా అన్నాడు ఒకటే మాట ఇక్కడ నువ్వు ఉంటే చాలు అదొక్క ముచ్చట నువ్వు నా రథాన్ని నడపాలి రెండో కోరికది అంటూ నువ్వు ఉండాలి నువ్వు నన్ను నడపాలి అదొకటేనండి ఇక్కడ నువ్వే నడపాలి నువ్వు ఉండాలి నాకు అదొక్కటే మిగిలిన మిగిలిన ప్రపంచం నువ్వు ఉంటే మిగిలిన ప్రపంచం నువ్వు ఆ ప్రశ్న వేస్తే ప్రపంచం వద్దు నువ్వే కావాలి అదే భక్తి అండి ఇక్కడ కానీ పరమాత్మతో పాటు ప్రపంచం ఉంటే పర్వాలేదు ప్రపంచమా పరమాత్మ అంటే నాకు ప్రపంచం అక్కర్లే పరమాత్మే కావాలనుకునే అనుకోవడమే నిజమైన భక్తి అలాంటి భక్తుడు అంత ఉత్తముడు కృష్ణుడు పరమాత్మను తెలిసినటువంటి వాడు సామాన్యుడు కాదు అర్జునుడు ఇన్ని కారణాలు కలిగిన వాడు గనకనే ఇక్కడ ముందు భగవానుడు ఉపదేశించలేదు చివాట్లు పెట్టాడు ఉపదేశించాలి అంటే ముందు ఆయన ప్రశ్నించలేదు ముందు ఏమన్నాడంటే నిశ్చయం చెప్పేశాడు ఈ యుద్ధం చేయడం కంటే వెళ్ళిపోవడం మంచిది వీళ్ళని చంపకూడదు అని తను నిర్ణయం చెప్పి మనం కలిసి మహాపాపం చేస్తున్నాం కదా ఇలాంటివన్నీ చెప్పాడు కృష్ణుడు చివాట్లు పెట్టాక ఏమన్నాడు అంటే నిజమే నేను ఇది అని నిర్ణయించలేని పరిస్థితిలోకి వచ్చాను అందుకు నీకు శిష్యుడిని అయిపోయి నన్ను నువ్వే ఉపదేశించవయ్యా అన్నాడండి ఇక్కడ కనుక సాంఖ్యయోగంలో మొట్టమొదటి మెట్టు శరణాగతి గురు శరణాగతి లేదా ఈశ్వర శరణాగతి రెండో మెట్టు ఏంటో చూద్దాం మొత్తం దీనిలో నాలుగు భాగాలుగా సాంఖ్యయోగాన్ని మనం గ్రహించినట్లయితే ఇప్పుడు మనకు కనబడుతుంది శరణాగతిలో అంటున్నాడు ఇక్కడ ఇక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ అనే మాట చాలా విశేషమైనటువంటి మాట కార్పణ్య దోషం ఇది చాలా చిత్రమైన శబ్దం అండి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వాడాలి కృపణస్య భావం కార్పణ్యం కృపణం అనే గుణం ఉంటే దానికి కార్పణ్యం అనాలి కృపణుడు అంటే లోభీ అర్థం ఇప్పుడు నాకు కార్పణ్య దోషము చేత దెబ్బతిన స్వభావం అయిపోయింది అన్నాడు ఇక్కడ అంటే ఈ లోభత్వం వచ్చిందా అర్జునుడు లోభి అనడానికి లేదు కదా లోభత్వం తెచ్చి వచ్చాడండి సమస్త రాజ్యం పోయినా స్వర్గసుఖాలు పోయినా పర్వాలేదు అన్నాడంటే లోభి ఎలా అవుతాడు కనుక ఆ ఇక్కడ తీసుకోలేదు ఎందుకంటే అపి త్రైలోక్యరాజ్యస్య హేతోకి మహీకృతే అన్నవాడికి లోభి అనే మాట అలాగొస్తుంది ఇక రెండవ అర్థం కృపణ శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో చూడాలి ఇక్కడ శాస్త్రార్థం మనం తీసుకోవాలి కనుక కృపణస్థ అజితేంద్రియ అన్న మాట ఉన్నది ఇంద్రియ నిగ్రహం లేని వాడిని కృపణుడు అంటారు ఈ నెల అనచ్చ అర్జునుడు ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు అనడానికిందోరవశి వృత్తాంతం మనం చెప్పుకున్నాం ఇంకొకటి కృపణుడు అంటే ఫలాకాంక్ష కలిగిన వాడు అర్థం ఇక్కడ కృపణా ఫలహేతవ అని అర్థం ఏదో ఒక ఫలం మీద ఆశ కలిగిన వాడిని కృపణుడు అనాలి అది ఆయనకి లేదు ఎందుకంటే అవాప్య భూమావన సపత్నం వృద్ధం రాజ్యం సురణామపి ఆధిపత్యం నాకు దేవరాజ్యం కూడా అక్కర్లేదు అని చెప్పినటువంటి వాడు గనుక ఆయన ఫలాకాంక్ష లేదు మరి కృపణ శబ్దానికి ఇక్కడ అర్థమేం చెప్పాలి గీత తత్వశాస్త్రం వేదాంత శాస్త్రం మన భగవత్పాలు ప్రతిపాదన చేశారు కదా దాని ప్రకారంగాను అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ ఉపనిషత్ భాష వాడుకోవాలి ఇక్కడ కృపణ శబ్దానికి ఎక్కడ చెప్పబడుతోంది అంటే సరిగ్గా మనకి బృహదారణ్యకు ఉపనిషత్తులో కనబడుతుంది మంత్రం కృపణ శబ్దానికి అక్కడ అర్థం చేసుకోవాలి యోవా ఏ తదక్షర అవిదిత్వ ఏ తస్మా లోకాత్ ప్రైతి స స స స స స స స స స అంటే గార్గితో చెప్తున్నాడు ఉత్తమమైన మనుష్య జన్మ ఎత్తి కూడా ఎవడు అక్షర పరబ్రహ్మమును తెలుసుకోకుండా మరణిస్తాడో వాడిని కృపణుడు అనాలి కృపణుడు అంటే బ్రహ్మజ్ఞానం లేకుండా జీవించువాడు మరి మరణించువాడు అన్నారు కదండి అంటే అలా జీవిస్తే అలా మరణిస్తాడు కానీ బ్రహ్మము ఏ బ్రహ్మము అక్షరవర బ్రహ్మము ఆయన పరమాత్మ గురించి తెలియకుండా ఎవడు బ్రతుకుతాడో తెలుసుకోకుండానే ఎవడు పోతాడో వాడు కృపణుడు అంటే ఇక్కడ అర్థం అజ్ఞానమే కృపణత్వము అర్థం ఇక్కడ ఆ మాటకి ఇది కార్పణ్యదోషోపహతస్వభావ అంటే అటువంటి జ్ఞానము లేని స్థితిలో ఎలా చెప్పగలరండి అర్జునుడి జ్ఞానం లేదని అలాంటి జ్ఞానమే ప్రస్తుతం వెలిగి ఉంటే ఆయన యుద్ధవిరమణ చేసేవాడా అందుకే కార్పణ్యదోషోపహతస్వభావ దానివల్ల ఏర్పడిన లక్షణం ఏంటి ధర్మ సమ్మూఢ చేతాహ అజ్ఞానం వల్ల ఏర్పడిన రెండవ దోషం ఏంటంటే ధర్మాధర్మ విచక్షణ కోల్పోయిన స్థితి పేరు ధర్మ సమ్మూఢ ఏది ధర్మమో ఏది అధర్మమో ఒకవైపు చూస్తే స్వజనుల్ని చంపి రాజ్యాన్ని పొందడమా ఇది అధర్మంలా కనిపిస్తుంది కదా కాదయ్య నీ ధర్మము క్షత్రియ ధర్మం ప్రకారం సంభావించాడు ధర్మంలా కనబడుతుంది కదా కనుక ధర్మమో అధర్మమో నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది కనుక ఒకటి పారమార్థికమైన జ్ఞాన స్ఫురణ లేకపోవడం అంటే ఆయనకి మాత్రం ఉపనిషత్తు తెలియవా తెలియడం వేరండి స్ఫురణ వేరండి ఇక్కడ రెండుకి చాలా తేడా ఉన్నది తెలియడం వేరు స్ఫురణ వేరు అది ఆచరణలోకి రావాలిగా అది కర్పణ్యదోషోపాతస్వభావ రెండవది ధర్మ సమ్మూహుడ చేత పారమార్థిక జ్ఞానం లేకపోవడం ధర్మ విషయమై అయోమయ స్థితి ఏర్పడ్డం ఈ రెండు కారణాల చేత ఎేయస్యానిశ్చితం బ్రూహి తన్మే ఇంకా నేనేమి మాట్లాడను ఏది శ్రేయస్థో అది నిశ్చయించు నువ్వు చెప్పు అలా సరెండర్ అయిపోవాలండి అంతే ఆయన చెప్పడా అంతేనంటారా అంతేనంటారా అండి ఇంకేముంది ఇక్కడ గురువుకి శరణాగతి ఎలాగంటే నువ్వు చెప్పింది శ్రేయస్సు మరొకటి ప్రశ్న లేదక్కడ అలా శరణాగతి అయిపోవాలి అర్జునుడి దగ్గర నేర్చుకోవాల్సింది అది అలాగ శరణాగతుడైతే అలా వస్తుంది గీత అందుకే ఈ మాట శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే ఏది శ్రేయస్సో దానిని మే నాకు తెలియజేయూ అన్నాడు ఇక్కడ శ్రేయస్సు అనే మాట వేశాడండి ఇక్కడ చాలా గొప్ప మాట ఎందుకంటే శాస్త్రంలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు శబ్దములు కనబడతాయి ప్రేయస్సు అంటే ప్రియమైనవి ఇష్టమైనవి అందరూ ప్రియమే కోరుకుంటారు కదా ఇష్టమైనవి కోరుకుంటారు ప్రతివి కానీ తెలివైన వాడు ప్రియమైన కోరుకోట శ్రేయస్సు కలిగించే కోరుకుంటాడు శ్రేయస్సు అంటే అది శాశ్వతమైన నిత్యమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు ప్రేయస్సు శ్రేయస్సు కాకపోవచ్చు కొందరికి శ్రేయస్సే ప్రేయస్సు అంటే ఏది నిత్య సుఖమో అదే ప్రియంగా భావించేటువంటి వారు జ్ఞానులు భక్తులు కానీ అనిత్యమైనవి ప్రియములనుకుని భావించే వాళ్ళు ప్రేయస్సునే కోరుకుంటున్నారు శ్రేయస్సును కోరుకోవట్లేదు కనుక నాకు ఏది ప్రియమో అది చెప్పు అర్జున అని అడగలేదండి చాలామంది గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది ప్రియమో అది చెప్పే గురువే వాళ్ళకు నచ్చుతాడు ఆ నువ్వు చేస్తుంది చాలా మంచి పని అనిపించుకోవడానికే కొందరు అడుగుతారండి ప్రశ్నలు మూర్ఖుడా ఆలోచిస్తావేంట్రా అని గురువు తిడితే ఈ గురువే అక్కర్లేదు అనుకుంటారు ఇక్కడ అందుకే చెప్పడం కాదు శ్రేయస్సుని చెప్పాలి ఎందుకంటే ప్రేయస్సు తత్కాలంగా సుఖాన్ని కలిగిస్తుంది అనంతర కాలంలో దుఃఖంగా పరిణమిస్తుంది కానీ శ్రేయస్సు ప్రస్తుతం అర్ధం కాక అయోమయంగా కష్టంగా కనిపించినప్పటికీ కూడా శాశ్వత సుఖాన్ని ఇస్తుంది దానికోసం చేసే సాధన కూడా చేదుగానే ఉంటుంది కానీ ఫలం మాత్రం అమృతత్వం అవుతుంది కనుక శాశ్వతమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు ఇక్కడ అదే నిశ్రేయస్సు అనే మాట కూడా మనకి నితరాం శ్రేయ సంపూర్ణమైన శ్రేయస్సు మోక్షము నత్తం ఇక్కడ నిత్య సుఖము ఏది నాకు శ్రేయస్సు ఏది నిజమైన సుఖమో ఏది నిజమైన సార్థక్యమో దానిని నువ్వు బోధించు బోధించిని అడిగితే అయిపోయిందా జ్ఞానం పొందడానికి అడగడం అర్హత కాదు శిష్యత్వం అర్హత ఇది తెలుసుకోండి ఇక్కడ ప్రశ్నకి సమాధానం రాబట్టడం దానికి అర్హత ప్రశ్నించడం కాదు ప్రశ్నించినంత మాత్రాన్ని సమాధానం పొందడానికి అర్హులం కాం శిష్య లక్షణం ఉండాలి ఇక్కడ శిష్య లక్షణం వినయంతో శరణి వేడాలి గ్రహించాలి మనస్సును తెరచి పట్టుకోవాలండి ఇక్కడ అలా తెరచి పట్టుకోవాలి అందుకని చెప్తే చెప్పు నువ్వు విన్నది వింటానో ఎందు లేదు అనుకుంటే లాభం లేదు ఇక్కడ అందుకే శిష్య నేను నీకు శిష్యుణ్ణి అంతేకాదు శిష్యుడైతే సరిపోయిందా సాధి మాం ప్రపన్నం తర్వాత లక్షణం ప్రపన్నుణ్ణి నీకు కనుక శిష్య లక్షణం ప్రపన్న లక్షణం రెండూ నాకున్నాయి ఆ రెండిటితో నిన్ను నేను అడుగుతున్నాను నా ఇక్కడ శిష్యుడు కావాలి ప్రపన్నుడు కావాలి అటువంటి వాడే జ్ఞానం పొందడానికి అర్హుడు అందుకే ఈ శ్లోకం అత్యంత ముఖ్యం అర్జునుడు పలికిన మొత్తం మాటల యొక్క సారం ఇది ఒక్కసార శ్లోకం గ్రహించిన చాలు మనకి ప్రపన్నం ప్రపన్నం అంటే ప్రపత్తితో శరణాగతుడను అని అర్థం ఇక్కడ ప్రపన్న శబ్ద అర్థం ఏంటంటే త్రికరణాలతో శరణువేడుటయే ప్రపత్తి కనుక నేను నీకు శరణాగతుడను ఇది ప్రపన్నం శరణాగతి అంటే శరెండర్ అండి మరొకటి కాదు ఇక్కడ తనదంటూ అహంకారాన్ని కొంత దాచుకుని కొంత అర్పించడం కాకుండా సంపూర్ణ అహంకారార్పణమే శరణాగతి శరణాగతి అంటే అర్థం ఏ కష్టం వచ్చినా ఆయనే దిక్కు అనుకుంటున్నానండి అని కాదు అసలు కష్టము నష్టము ఇష్టము ఆలోచించకుండా సర్వము ఆతడి అనే భావం పేరు శరణాగతి శరణాగతి శబ్దానికి ఇది అర్థం ఇక్కడ అదే ప్రపత్తి అనే మాట ఇది వేదాంత భాషలో ప్రపత్తి అంటే ఇదండి ఇక్కడ కానీ శరణాగతి ధర్మము అద్వైతంలో లేదండి విశిష్ట ఉంటుంది అనుకోవడం భ్రాంతి ఉపనిషత్తులో ఉంది శరణాగ ధర్మం బ్రహ్మేష్టం శరణముపగమ్య అంటాడు అంతేకాదు తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షునై శరణమహంప్రపత్తి అని ఉపనిషత్ చెప్తోంది ఇక్కడ ఆత్మబుద్ధి ప్రకాశకమైనటువంటి ఆ పరమాత్మని ఏ పరమాత్మ బ్రహ్మదేవుడికి కూడా వేదమనే జ్ఞానాన్ని ప్రకాశింపజేసాడో ఆ పరమాత్మ నేను శరణ వేడుతున్నాను ఎందుకు మోక్షార్థినై ముముక్షువునై శరణ వేడుతున్నాను అని ఉపనిషన్ మాతంది ఆ మాట ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అంటే సంపూర్ణంగా ఉపనిషత్తే భగవద్గీత అని చెప్పడానికి ఉపనిషత్ సంప్రదాయం ఇందులో కనబడుతుందండి అందుకే ఆచార్యవాన్ పురుషోవేద ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడే తెలుసుకోగలడు అన్నాడు ఇక్కడ అంటే గురువున్న వాడికే జ్ఞానం అండి గురువు లేడు వాడికి జ్ఞానం లేదు ఈ మధ్య కొత్త రీప్రింట్ అయినటువంటి ఉపనిషత్ బుక్స్ అన్ని ఇంట్లో పెట్టుకున్నానంటే లాభం లేదు గురుముఖత అంతకే ఆచార్యవాన్ పురుషోవేద అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి గురువుని శరణముపగమ గురూపసదనం కావాలి ఇక్కడ ఆ యుద్ధ భూమిలో గురూపసదనం అంటే యుద్ధ భూమిలో కాకుండా మొత్తం రిటైర్ అయిన తర్వాత తెలుసుకుందాం అనుకున్నాడు అర్జునుడు జ్ఞానానికి ముహూర్తం ఏంటండి జ్ఞానం పొందడానికి క్షణం ప్రతి క్షణం మన ఉండాలి ఇప్పటికీ చాలా కాలం అయిపోయింది ఇంకా భవిష్యత్తులో చూసుకుందాం తర్వాత చూసుకుందాం అనుకోవడం అదొక జ్ఞాన లక్షణం ఇక్కడ యుద్ధభూమిలో జ్ఞానోపదేశం ఏమి సంస్కృతం అసలు యుద్ధ భూమిలో చెప్పడం ఇదేంటండి అంటే యుద్ధ భూమిలోనే చెప్పాలి ఇక్కడ ఎవడు కర్తవ్యనిష్ఠుడు వాడికి జ్ఞానాన్ని ఉపదేశించాలి కానీ కర్తవ్యాలు కర్మలు మానేసి కూర్చుని వాడికి జ్ఞానం చెప్తాను అంటే ఇవాళే మా అమ్మాయి పురుటికొస్తుందండి తర్వాత వింటానంటాడు ఇంకా వాడు ఎప్పుడూ సంసారం పట్టుకు వేలాడేవాడికి ఏం దొరుకుతుందండి ఇక్కడ కర్తవ్యనిష్ఠుడికే చెప్పాలి ఇక్కడ జ్ఞానాన్ని అది యుద్ధంలో వేదాంతాన్ని చెప్పడమే అత్యద్భుత ఘట్టమండి కొంతమంది యుద్ధంలో చెప్పడం ఏంటంటారు యుద్ధంలో చెప్పడం వల్లనే భగవద్గీతకు అంత గొప్ప స్థానం వచ్చింది అంతేగాని ప్రశాంతంగా గురువు ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుంటే ప్రశాంతంగా శిష్యుడు అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్ళి కూర్చుంటే చెప్పే ఉపదేశం కాదు భగవద్గీత అలాంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి కానీ వాటి వేటికి ప్రాధాన్యం ప్రాచుర్యం ప్రాముఖ్యం భగవద్గీతకు లభించిందంటే యుద్ధ భూమిలో చెప్పడమే దాని గొప్పతనం ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడే ఎలా తిరగాలో తెలుసుకోవాలి తిరిగి దెబ్బలు తినేసి అయిపోయిన తర్వాత ఇంకేం తెలుసుకోగలము భగవంతుడు మనకి ఇచ్చిన జవసత్వాలన్నీ కూడా ఈ ప్రపంచ పోరాటంలో ఉడిగిపోయిన తర్వాత జ్ఞానాన్ని గ్రహించడానికి సత్వం ఎక్కడ ఉంటుంది జవం ఎక్కడుంటుందండి ఇక్కడ ఈ ప్రాణశక్తులని పనిచేస్తున్నప్పుడే జ్ఞానం పొందాలి జ్ఞానంతో నీ కర్మనాచరించాలి అది యుద్ధంలో చెప్పడం ఏంటి ఇదంతా విని అయితే కృష్ణా పదం అనిద్దరం సన్యసిద్ధాంతం లేదా యుద్ధం చేస్తానన్నాడు ఇక్కడ కానీ ఇంత వేదాంత విద్య విన్నాకేం చేయడం యుద్ధం చేశాడు అంటే జ్ఞానంతో కర్మను చేశాడు జ్ఞానం కోసం కర్మను చేశాడు ఆ కర్మకి అంటుకున్న శోకమోహాలు అహంకారాలు విడిచిపెట్టేశాడు ఈశ్వరాత్మ బుద్ధితో చేశాడు తద్వారా విజయాన్ని సాధించాడు అని కర్తవ్యనిష్ఠులైన వారు భగవద్గీతా బోధ గ్రహించగలిగితే వాళ్ళ కర్తవ్యాన్ని మరింత పరిపూర్ణంగా చేయగలరు అందుకే రామకృష్ణ పరమంస గొప్ప మాట అంటాడు వేదాంత జ్ఞానం గ్రహించిన విద్యార్థి అయితే గొప్ప విద్యను ఆర్జిస్తాడు అతడు యోధుడైతే గొప్పగా యుద్ధం చేస్తాడు అతడు కార్మికుడు అయితే గొప్పగా పనిచేస్తాడు అతడు రాజకీయ నాయకుడు అయితే వేదాంత జ్ఞానం కలిగినట్టయితే గొప్పగా పాలన చేస్తాడు కనుక ప్రతివారు వేదాంత జ్ఞానం కలిగి పాలన చేయాలని చెప్తాడు అందుకే ఎక్కడ చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు ఏ సందర్భం తర్వాత ఏం జరిగిందని గ్రహించాలి కనుక వేదాంత జ్ఞానం అన్నీ అయిన తర్వాత తెలుసుకుందామని కాదు ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా ఉండి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు పని ముందు గాని పని చేసినప్పుడు కానీ పని తర్వాత కానీ శోక మోహాలు ఉండవు అది తెలుసుకోండి ఇక్కడ జ్ఞానం లేనివాడు ఏ పని చేసినా ముందు శోకం ఉంటుంది మోహం ఉంటుంది ఆ రెండింటి చేత వాడు పని పూర్వంలో పని మధ్యలో పని తర్వాత కూడా దుఃఖితురై ఉంటాడు ఆఖరికి కర్మఫలాలను మోసుకుని జన్మిస్తూను మరణిస్తూను తిరిగి జన్మిస్తూను ఉంటాడు ఇది తెలుసుకోవాల్సింది అయితే ఏ పనైనా పనే కాని పనుల్లో గల పెద్ద పని యుద్ధమేనండి అవునా లేదా నేను ప్రతి పనికి అహం అమా వస్తూ ఉంటాయి పైగా చేస్తున్న పని ఫలిస్తుందో లేదో అని ఆందోళన ఉంటుంది దానికోసం ఎలాగైనా సాధించాలని ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దానివల్ల శోకము మోహము రాగము ద్వేషము అన్నీ వస్తుంటాయి ఏ పనికైనా వస్తాయి కానీ శోకము మోహము రాగము ద్వేషము లాంటి వికారాలు ఎక్కువ వచ్చే పని యుద్ధం అవునా లేదా చెప్పండి ఇక్కడ యుద్ధంలో ఎక్కువ పని చేస్తుంది వీడు శత్రువు వీడు మిత్రుడు వీడిని చంపాలి వీడిని చంపకూడదు కోపం తాపం అన్ని ఎక్కువగా మామూలు ఎమోషన్స్ ఏ పనిలోనే ఉంటాయి కానీ యుద్ధంలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కనుక అటువంటి మనోవికారములు ఎక్కువగా ఉన్నటువంటి యుద్ధ భూమిలోని మనోవికారాలను అనచి యుద్ధం చేయమని ప్రోత్సహించి చెప్పేటువంటి జ్ఞానం ఎంత గొప్పదహాలు చేశారు ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞానం పొందడానికి అర్హత ఏంటో చెప్తున్నారు లేకపోతే ఎంతమంది జ్ఞానాలు వినట్లేదు కానీ ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉన్నారు ఇక్కడ ఎందువల్ల ఇదిగో ఈ రెండు లక్షణాలు లేకపోవడం వల్ల ఏ లక్షణాలు శిష్యస్ తేహం సాధిమాం త్వం ప్రపన్నం సాధి అనే మాటకి ఉపదేశించు అనర్థం ఇక్కడ శిష్యా తేహం సాధిమాం త్వాం ప్రపన్నం ప్రపన్నుడనైన శిష్యుడును శిష్యుడనైన ప్రపన్నుడను సంసిద్ధత వ్యక్తపరిచాడు ఇక్కడ శరణాగతుడై శిష్యుడై అంటే ఉపదేశం వినడానికి సర్వసంసిద్ధత కలిగినటువంటి వాడు శిష్యుడు ప్రపన్నుడయ్యాడు అటువంటి నాకు ఏది శ్రేయస్సో నువ్వే నిశ్చయించి చెప్పుకోదు ఇంకా బాగుంది శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్థేహం ప్రపన్నం ఇందులో అర్జునుడు చెప్పిన దోషాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్నాయని చెప్పుకున్నవి అవి ఎవరికి లేవో ఒక్కసారి చెప్పుకుందాం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ామిత్వాం ధర్మసమ్మూఢ చేతా ఇది ప్రతివారికి కార్పణ్య దోషం ఉంది కార్పణ్య దోషానికి ఉపనిషత్ తీసేసుకున్నాం మనం కేవలం పిరికితనం చేతకానితనం ఇలాంటి మాటలు అనరాదు అర్జునుడి విషయంలో ఇది జ్ఞాన విషయంలో ఏర్పడిన అయోమయ స్థితే కార్పణ్యదోషం అలాగే ఏ ధర్మమో ఏది అధర్మమో నిర్మి నిర్వచించలేని స్థితే ధర్మసమ్మూఢచేతాహ ఎప్పుడైతే ఈ విధంగా చెప్తూ కొనసాగింపు మాట్లాడున్నాడు నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నముర్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం భూమౌ అసపత్నం వృద్ధం అంటే ఈ భూమిలో నాకు నిష్కంటకమైన దాయాదులు కూడా లేనిటువంటి ధనధాన్య సంపన్నమైన రాజ్యం కాని దేవతల యొక్క ఆధిపత్యం కానీ ఏది లభించినప్పటికీ కూడా నా మనస్సులో ఉన్న శోకాన్ని పోగొట్టలేవు ఇది చెప్పాడు అలాంటి శోకం చేత కార్పణ్యదోషము ధర్మసమూహుడ చేత ఏర్పడినది శిష్యుడనై ప్రపన్ను నిన్ను ఆశ్రయించాను గనక ఏది నిశ్చయమో నువ్వే నాకు తెలియజేయవయ్యా అని చెప్పగానే అప్పుడు పరమాత్మ మాట్లాడుతున్నాడు ఇప్పుడు పదవ శ్లోకం మాట్లాడుతున్నాడు పరమాత్మ అని చెప్పడమే ఇక్కడ మనకు గోచరిస్తుంది తొమ్మిది పది శ్లోకాలు ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపా మళ్ళీ గుడాకేశ హృషికేశ శబ్దం వచ్చేయండి నిన్న కూడా వచ్చాయిగా నిద్రలే పడక్కండి ఇక్కడ ఎందుకంటే గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు గుడాకము అనగా నిద్ర దానిపై ఆధిపత్యం గుడాకేశుడు హృషికేశుడు ఇది తెలుసుకోవాల్సింది ఇంద్రియాలను నడిపేవాడు ఇంద్రియాలను తన ఇష్టానుసారాన్ని నడపడు వాడి కర్మలను అనుసరించి నడుపుతుంటాడు ఇక్కడ మనల్ని నడిపేవాడిని మనం గుర్తించాలి అంటే మనకి ఏ మరపాటు ఉండరాదు అటెంటివ్గా ఉండాలి ఎలర్ట్గా ఉండాలి జ్ఞానం విషయంలో నిద్ర ఉన్నాదా జ్ఞానం నాకు అక్కర్లేదనే దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి అందుకే నిద్రను జయించాలి నిద్రను జయించాలి నిద్ర జయించిన వాడి అర్థం ఏంటి ఏ జయించాలి నిద్రశబ్దానికి అర్థం తెలుసుకోవాలంటే ఏ విషయం వినడానికి మనకు సంసిద్ధంగా లేమో ఆ విషయం పట్ల నిద్రపోతున్నట్టు లెక్క అంటే జ్ఞానం వచ్చినప్పటికీ మనం తెరుచుకోలేదండి చెవులు కళ్ళు అంటే అర్థం మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం అది ఇక్కడ కానీ నిద్ర జయించడం అంటే అది కావాలి గ్రహించాలి అని అటెంటివ్గా సర్వేంద్రియములను ఏకోన్ముఖం చేసి వినడాన్ని ఏది అది నిద్ర జయించడం అది ఇంటికెళ్ళి సీరియల్ చూసేటప్పుడు నిద్రను చేయించేస్తాం నిన్నటి రీక్యాప్ మొన్నటి రీక్యాప్ అన్నీ గుర్తుపెట్టుకుని అలా చూస్తామండి ఎంతమంది అక్కడెందుకు నిద్రపోలేదు కావాలనుకున్నాం కనుక ఇక్కడెందుకు నిద్రపోతున్నాం అక్కర్లేదు అనుకున్నాం కనుక మరి ఎందుకు వచ్చాం ఇంటి దగ్గర పట్టని నిద్ర కడపడుతుంది కనుక అంతే కదండి ఎందుకంటే చాలామంది ఇంకా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చానండి రవింటే ఆశ్చర్య ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటండి ఇక్కడ అందరూ అక్కర్లేదు వదిలేశారు కనుక ఆధ్యాత్మిక మార్గమా దేనికి పనికి రాకుండా పోయేమో ఆధ్యాత్మిక మార్గమా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలంటే దృఢిష్ట బలిష్ట అని చెప్పాడు ఇక్కడ బలమైన వాడు రావాలండి బలహీనులకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం లేదు అంతేగాని కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో అనుభవం ఏడుచేస్తూ ఉంటారు ఇక్కడ విలాపాలు దుఃఖాలు ఇవన్నీ మనో భక్తి కాదు ఆధ్యాత్మికత కాదు తెలుసుకోండి ఇక్కడ ఏడుపులు ఏడుపు గొట్టుతనాలు చూడగానే కన్నీళ్ళు ఇవి మానసిక ఉద్రేకాలు వీళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ఎంట్రీ లేదండి కొంతమంది పిచ్చి పిచ్చిగా ఆ బొమ్మలు ఈ బొమ్మలు దేవుళ్ళు బొమ్మలు అన్ని క్లమ్జీ చేసుకుంటారు అది వాళ్ళ బుద్ధికి సంకేతం వాళ్ళ బుద్ధి అయోమయంగా ఉందని ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గాలు కావు ఇవి భ్రాంతి మార్గాలు ఎంత చక్కటిదండి ఆధ్యాత్మిక మార్గం దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి దృఢమైన మనస్తత్వం ఉండాలి ఇక్కడ అటువంటి వాడికే ఎంట్రీ అందుకే పరంతప నైతత్వయుపబద్ధ్యతే అది ప్రధాన లక్షణం అది కలిగి ఉండాలి అటువంటి వాడు మాత్రమే అర్హుడవుతాడు అందుకే వాడు గుడాకేశుడు అయ్యాడు ఇక్కడ ఇక్కడ మళ్ళీ అర్జునుడు యొక్క అర్హతను తెలియజేస్తున్నారు శబ్దములన్నీ కూడా ఉపదేశించాడు ఎవడు అర్హుడు ఎవడైతే సర్వేంద్రియ శాసకుడో వాడు అర్హుడు ఇక్కడ శాసకత్వమే గురుత్వం కదా హృషీ కేశ గుడాకేశం లేదా హృషీకేశం గుడాకేశ ఈ విధంగా గుడా గుడాకేశుడు పలికి నా యోత్సీతి యుద్ధం చేయనని తుష్ణీంబూవ తుష్ణీం అనగానే మౌనం వహించేట కనీస అదేన చేతన వాళ్ళండి ఇక్కడ మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన చెప్పింది వినడానికి అది చాలా అవసరం మౌనం దేని చేత అంటే నువ్వే నిశ్చయించి చెప్పన్నాక మళ్ళీ తాను ఉపన్యాసం చెప్పడం ఏంటండి కొంతమంది ఒక మాట చెప్తానండి అంటారు ఆయన మాట్లాడినవాడు వీడియో చెప్తూ ఉంటాడు ఇక్కడ తూష్ణీంబూవ కావాలి వాడు మౌనం వహించాలి అంటే వినడానికి సంసిద్ధరయ్యాడు పైగా నా యోత్సవిందముత్వ నేను ఇంకా యుద్ధం చేయను అని మౌనం వహించి కూర్చున్నాడు ఇక్కడ చెప్పింది వింటాడు ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు హృషికేశం గోవిందం మళ్ళీ మాట్లాడండి ఇక్కడ ఇక్కడ గురువు గారు లక్షణాలు కలిగిన వారు ఎవరా గురువుగారు హృషికేశుడు గోవిందుడు రెండు లక్షణాలు ఎందుకంటే నువ్వు నా హృషికములకు నువ్వే నాయకుడువి హృషికేశ శబ్దాలను ఇదే అర్థం నా సర్వేంద్రియములు సర్వేంద్రియములు అనగానే నా బుద్ధి కూడా అసలు ఇంద్రియాలు ఏమున్నాయండి పాపం బుద్ధి అలా చెప్తే అలా నడుస్తుంది కనుక నిజమైన హృషీకి అంటే బుద్ధే బుద్ధితో పాటు సర్వేంద్రియములు ఇవన్నీ నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాయి అందుకని నేను మనస్తో వింటాను కానీ చెయ్యనండి అంటే మళ్ళీ అదొక కష్టం కనుక నా సర్వేంద్రియములు బుద్ధితో సహా నువ్వే నడపాలి అసలు నడిపేవాడు నువ్వు అది హుషీకే అది చెప్పాలి అంటే జ్ఞానం చెప్పాలి కదా జ్ఞానం దేంతో చెప్తాడు వేదమో వేదాంతమో వేద వేదాంత వాక్యములు తెలిసిన గురువు అవుతాడు లేకపోతే గురువు అవుతాడా ఆ వేద వేదాంత వాక్యముల అర్థాన్ని బోధించాలి ఆ వేద వేదాంత వాక్యములకి గోబులు అని పేర్లు దాని గురించి సంపూర్ణంగా తెలిసిన వాడెవడో వాడు గోవిందుడు కనుక సర్వజ్ఞానములు ఏ వాక్యముల ద్వారా తెలియబడతాయో ఆ వాక్యములు తెలిసిన వాక్యముల ద్వారా తెలియబడేవాడవు నువ్వు కనుక గోవింద అని శబ్దం వేశారు కనుక గోవిందుడు గురువేనండి గురువు గోవిందుడు రెండో ఒకటి అందుకే గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు ఏడయ్యా గోవిందంటే గోభిర్నిగతిత గోవిందస్ఫుట నామానం బహునామానం అది గోధీ గోచరూరం గోవుకి అంటే వాక్కులకి బుద్ధికి అందని వాడు ద్వారా తెలియబడేవాడు వేదవాక్ష్యములను ఉపదేశించేవాడు అన్నీ ఆయనే అందుకే వాగ్విదాంబరుడు ఆయన వాగీశ్వరేశ్వర అయిన యోగీశ్వరేశ్వరుడు అయిన అందుకే హృషీకేశం గోవిందం అనే మాటలు అంత అందంగా ప్రయోగించడం గీత శ్లోకాలు శాస్త్రము సూత్రము అందుకే ప్రత్యక్షరము వ్యాఖ్యానించుకుంటే అందులో అందం మనం ఆస్వాదించగలం అందుకే గుడాకేశుడైన వాడు గోవిందుని హృషీకేశుని ఉద్దేశించి మాట్లాడాడు కనుక శిష్యుడు గుడాకేశుడు నిద్రను జయించి ఉన్నాడు సంసిద్ధంగా గురువు చెప్పింది వినడానికి బోధపరచుకోవడానికి ఆచరించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు అది గుడాకేశ లక్షణం దానితో హృషికేశుని గోవిందుని ఈ విధంగా చెప్పి తుష్ణీంబూవ మౌనం వహించాడు అప్పుడు తమువాత హృషికేశ ఎన్ని మార్ల హృషికేశం వాడుతున్నారండి మాటి మాటికి గుర్తు మనకి ప్రహసన్వ భారత ఒక పెద్ద నవ్వు నవ్వెట్టాను ఒక్కసారి కృష్ణ పరమాత్మ నవ్వాడు అయినా ప్రహసన్ నివా ఆ పైగా వ్యాసుల వచనం పెద్ద నవ్వున ప్రహసన్ హసన్ అంటేనే నవ్వడం ప్రహసన్ అంటే గొప్పగా నవ్వినట్లు అది ఇవా ఏంటండి ఇక్కడ ప్రహసన్ అంటే అయిపోయింది కదా ప్రహసన్ నివా అని చెప్పడం ఏంటి నవ్వినట్లు అంటే ఆయన చిన్న నవ్వు నవ్వాడు కానీ ఒక పెద్ద నవ్వు నవ్వినట్లుగా నవ్వేట్టు అది ప్రహసన్ అంటే ఆవిడ అజ్ఞానంతో ఉంటే హోర్ని అని నవ్వుతామే అలాంటి నవ్వు ఆ నవ్వుకి వ్యాఖ్యానాలు చేయవచ్చానండి ఇక్కడ ఇవాళ సభ ప్రారంభించే ముందు హరిప్రసాద్ గారు కృష్ణుడు నవ్వుతున్నాడు చూశారా అని ఆ నవ్విది ఆయన నవ్వే చాలా గొప్పది అది ఎప్పుడు చదరదు ఆయనకి అదేమిటో ఆ నవ్వు మాత్రం చదరదు అది ప్రహసన్ని నవ్వు ఎక్కడుంటుంది అంటే ఆనందం ఎక్కడుంటుందో అక్కడ ఉంటుంది సచ్చిదానంద స్వరూపుడు కనుక ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడండి ఆ నవ్వుకి వ్యాఖ్యానిస్తే అదే భగవద్గీత ఆ నవ్వుకి ఎన్నర్థాలున్నాయో అర్జునుడికే అర్థం అవ్వాలి ఆ ఒకటి ఆతతాయులైన వారు వీరు వీరిని చంపను అన్నాడు మూర్ఖుడా ఆత తాయులైన వారిని చంపాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చిదా ఇదే తెలిసింది పై ఇంత సరంజామా వేసుకుని ఇంత ఆలోచన చేసి ఇంత ప్రణాళిక వేసుకుని తీరా కార్యరంగంలోకి వచ్చేటప్పుడు వెనకొడుకేస్తావా ఇన్ని భావాల నవ్వులు ఉన్నాయండి ఇక్కడ దేవుని తగుని మాటేనా అని ప్రహసన్ని వా భారత సేనయోర్భయోర్ మధ్య విషీదంతమిదం వచహా విషాదంతో అంటే సౌక సంతప్తుడై ఉన్న అర్జున్ చూసి చిరునవ్వు నవ్వి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు అన్నారు ఇక ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నది దివ్యమైనటువంటి గీత మరిందాక కూడా కృష్ణుడు మాట్లాడేది రెండు అంటే అందుకే అది కూడా అధ్యాయంలో మనం చెప్పుకున్నాం చివాట్లు పెట్టినా ఆయన మాట్లాడు కదా అందులో కూడా మంచి విషయం ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సాంఖ్య యోగంలో ఈ పదకొండవ శ్లోకం నుంచే శంకర భగవత్పాల్ వారు భాష్యం రచించారు మిగిలిన పది శ్లోకాలు దానికి ముందు చెప్పిన నలభై ఏడు శ్లోకాలు ఇవన్నీ ఉపోద్ఘాతం అనే చెప్పుకోవాలి అంటే మొత్తం యాభై శ్లోకాలు మొదటి అధ్యాయంతో కలుపుకుంటే ఉపోద్ఘాతం అయిపోయింది ఇక్కడ నుంచి పదకొండవ శ్లోకం నుంచి డెబ్భై శ్లోకం వరకు అంటే అరవై శ్లోకాలు కృష్ణుడు మాటలే మర్జులో అర్జునుడు ప్రశ్న కూడా లేదు కృష్ణుడు చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాడు అండి కొంత చెప్తాను ఆయన ప్రశ్నిస్తే మిగిలిన చెప్తాను అనలేదు మొత్తం మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం లేకుండా సంపూర్ణంగా చెప్పదలుచుకున్నది పరమాత్మ చెప్పేశాడు ఏంటి చెప్పాడు య్రేయస్యానిశ్చితం బురోహితన్మే ఏది శ్రేయస్సు అని చెప్పాడు ఇది కృష్ణ పరమాత్మ మొత్తం ఈ అరవై రెండు శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ మొత్తం జ్ఞానాన్ని ఉపదేశించాడు ఇక్కడ ఈ జ్ఞానమంతటికీ కలుపున సాంఖ్యయోగం అని పేరు పెట్టుకుని చెప్తున్నాం నిజానికి ఈ రెండవ అధ్యాయం పరిపూర్ణ అధ్యాయంగా పెద్దలు చెప్తూ ఉంటారు అనేకమంది కొంతమంది తీవ్రవ్యాఖ్యాతలు వాళ్ళు ఏమంటారంటే అసలు భారతంలో ఈ కృష్ణుడు చెప్పిన గీత రెండవ అధ్యాయం మాత్రమే మిగిలినటువంటి పదహారు అధ్యాయాలు తర్వాత వారు సమకూర్చారు అని సాహసిస్తారు ఆ అభిప్రాయంతో మనం ఏకీభవించం కానీ అంటే వాళ్ళకు కూడా రెండో అధ్యాయం అంత గొప్పది అనిపించింది అనమాట అంత గొప్పది అంతేకాదు అర్జునుడికి ఏర్పడిన అవిద్యారూపమైన జబ్బుకి ఔషధం రెండో అధ్యాయం మిగిలిన పదహారు అధ్యాయాలు అనుపానాలు ఇక్కడ చాలా విశేషమైన ఆయుర్వేదంలో ఔషధం అనుపానం అని ప్రధాన ఔషధం అనుపానం అనుపానంలో తేడా ఔషధం పంచేది అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక మందు ఉంటుంది అది పాలు అనుపానంగా తీసుకుని వేసుకోమంటారు అది వేడి పాలు వేసుకోవాలి ఇది అనుపానం అది మీరు చల్లని పాలు వేసుకున్నారా మందు వికటిస్తుంది నీళ్లతో వేసుకుని వికటిస్తుంది కానీ ఔషధం ఎంత అవసరమో అనుపానం అంత అవసరమే కానీ ప్రధానమేది ఔషధమే అందుకే రెండవ అధ్యాయాన్ని ఔషధంగాను మిగిలిన పదహారు అధ్యాయాలను అనుపానంగాను చెప్తారు కనుక రెండవ అధ్యాయం అంత ముఖ్యము సాంఖ్యం అనగానే ఎంత అది వినాలంటే గుడా వాళ్ళు మాత్రమే వినగలరు అది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం కానీ ఇంత ముఖ్యమైనది ఎంత అటెంటివ్గా ఎంత అలర్ట్గా వినాలంటే అర్జునుల్లో వినాలి అలా వినకపోతే అర్జునుల్లో బాగుపడలేము ఇక్కడ ఆయన సారథిగా ఎంచుకున్నాడు నా ఇంద్రియ పగ్గాలు నా ఇంద్రియ అశ్వాలని నా బుద్ధి పగ్గాలతో నువ్వే నడపవేయా అన్నాడు అది ఊషీకేశా అలా చెప్పి ఇప్పుడు ఆయన ప్రారంభిస్తున్నాడు దీని సాంఖ్యమని ఎందుకన్నారు ఇది కూడా తెలియాలి కదా సాంఖ్యయోగం సాంఖ్య శబ్దము తర్వాత కృష్ణ పరమాత్మ తర్వాత విషయాల్లో చెప్తాడు సాంఖ్యం అనే మాట తానే వాడతాడు సాంఖ్యయోగేన అని ఒక శబ్దం చెప్తారండి పురాప్రోక్తం మయానగా జ్ఞానయోగైన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామని అక్కడ సాంఖ్య శబ్దం వాడాడు కానీ సాంక్ష్య శబ్దం కృష్ణుడి వాడినిదే అదే అధ్యాయంలో సాంక్ష్యోగం ఎవరు పెట్టారో కానీ సముచితంగానే పెట్టారు అయితే సాంఖ్యం అనే మాటతో కపిలుడు చెప్పిన సాంఖ్యం దర్శన శాస్త్రాల్లో మరొకటి కనబడుతున్నది ఎందుకంటే భగవద్గీత పట్టుకుంటే శాస్త్రము తత్వమే ఉంటాయి మరొకటి కాదు కపిలుడు సాంఖ్యం చెప్పాడు కానీ కపిల సాంఖ్యం వేదాంతం అంగీకరించదు అది పరమసిద్ధాంతంగా అంగీకరించదు గొప్ప ఆలోచనగా తీసుకుంటుంది కానీ అది పరిపూర్ణం కాదు సాంఖ్యం కొంతవరకు తత్వ విచారణ చేసింది పరిపూర్ణం కాదు అది సాంఖ్యం ప్రకృతిని ప్రధానంగా చెప్తుంది ఆ ప్రకృతిని అవ్యక్తము వ్యక్తము ఇత్యాది విభాగాలు చేసి ఇరవై నాలుగు అన్ని సంఖ్యతో చెప్తుంది కనుక సాంఖ్యం ఇది కపిలుడి సాంఖ్యం ఈ సాంఖ్యం రెండు రకాల సేశ్వర నిరీశ్వర అసలు ఈశ్వర అస్తిత్వాన్ని కూడా ఉందని కొందరు చెప్తారు ఏమైనా సాంఖ్యం వేదాంతానికి గ్రాహ్యం కాదు మరి చెప్తున్నది వేదాంత విద్య కదా మరి సాంఖ్యయోగం అన్నప్పుడు ఇది కపిల సాంఖ్యమా కాదు మరి ఏమిటి అంటే శంకర అందమైన ఒక చిన్న మాటతో చెప్తారు తర్వాత సమ్యక్ ఖ్యాతం అన్నారు సంపూర్ణముగా జ్ఞానము ఖ్యాతం అంటే చెప్పబడినది అని అర్థం కదా సంపూర్ణ జ్ఞానమే సాంఖ్యం చక్కగా చెప్పబడిన జ్ఞానము అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని సాంఖ్యం అని అర్థాన్ని చెప్పారు ఇంకొక రమ్యమైన భావం ఇది మనకు అర్థం కావడానికి వ్యాసుల వారే ఒక చోట చెప్తారు శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంక్షమిత్యభిధీయతే సాంఖ్యానికి ఇది నిర్వచనం అండి సాంఖ్య యోగం అంటే శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమితి అభిధీయతే శుద్ధమైన ఆత్మతత్వ విజ్ఞానాన్ని సాంఖ్యమంటారు తత్వము అంటే యథార్థము ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన దాన్ని తత్వము అంటారని శుద్ధమైన ఆత్మ ఏమిటో ఉన్నది ఉన్నట్లు చెప్పేటువంటి జ్ఞానం పేరు సాంఖ్యం కనుక ఆత్మ అంటే ఏమిటో స్పష్టం చేసి అధ్యాయం కదకి సాంఖ్యయోగం శుద్ధముగా ఆత్మ అంటే ఇది అనేటటువంటి వారి చేతులు పెట్టినట్టు పెట్టారు కృష్ణ పరమాత్మ అది తెలుసుకుంటే చాలు తెలుసుకోవాల్సింది అదే కానీ అది తప్ప అన్నీ తెలుస్తున్నాయి వచ్చింది బాధ అది తప్ప అన్నీ తెలియడం వల్ల అన్నీ తెలిసిన అజ్ఞానాన్ని ఒక్కొక్కటి పరిహరించి దాన్ని మాత్రమే గ్రహించాలి రెండు పనులు పట్టుకున్న మనకి తెలుసుకోవలసింది తెలుసుకోవాలి అయితే ఏవి తెలుసుకోకూడదు అవే నేను అనుకుంటున్నా కానీ అవన్నీ పరిహరించాలి ఇది పరిహారము అటు స్వీకారము రెండు అంటే తీయాల్సినవి తీసుకోవాల్సినవి రెండు వచ్చాయి ఇక్కడ తీసుకోవాల్సిందంటే గ్రహించాల్సింది తీసేయాల్సిందంటే పారేయాల్సినది కనుక అనాత్మల్ని పరిహరించడం ఆత్మని గ్రహించడం ఈ వివేకం కలిగించాలి అప్పుడు తెలిసేదేది శుద్ధమైన ఆత్మతత్వం తెలిసిపోతుంది ఆత్మ అంటే ఏమిటి అని తేల్చి చెప్పేస్తారండి ఇక్కడ అది చెప్పే అధ్యాయం గనక దీనికి సాంఖ్యయోగము అని పేరు చెప్పారు ఇక్కడ ఇది అందమైనటువంటి మాట ఇక్కడ అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఇప్పుడు ఈ అధ్యాయంలో రెండో భాగం మొదలైంది మొదటి భాగం ఏది శరణాగతి అర్జున శరణాగతి మోక్షానికి మొదటి ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు చెప్పబోతున్నది సాంఖ్యంలో ఎన్ని విధాలుగా విభాగం మనం విషయ విభాగం చేసుకుంటే మొట్టమొదటిగా చెప్తున్నదని ఆత్మానాత్మ విచారం మొట్టమొదటి ప్రారంభిస్తుంది ఇక్కడి నుంచి కృష్ణుడు మొదట అంశము కొన్ని శ్లోకాల వరకు ఆత్మా అనాత్మ విచారం అనే దాన్ని చెప్తాడు ఏది ఆత్మో ఏది అనాత్మో చెప్పేస్తాడు దీన్ని బట్టి కావాలనుకున్న వాడికి మాత్రం క్లారిటీ ఉంటుందండి ఎవరికి కావాలనుకున్న వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుందంటే అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి కావాలనుకుని మనస్సును ఓపెన్ చేస్తే ఆత్మ అంటే ఏంటో అనాత్మంటే చెప్పేస్తాడు నీకు ఇప్పుడు కావాల్సిందేది చెప్పండి ఇంతమంది ఉన్నారు కావాలా నిజంగా చాలా సంతోషం అయితే ఇక్కడ ఉంది స్పష్టంగా ఆత్మ అయితే నువ్వు అనాత్మల్ని ఆత్మ అనుకుంటున్నావు కానీ ముందు అది కాదని ముందు తెలుసుకో అవుననే తర్వాత ఏది ఆత్మ కాదో దాన్ని ఆత్మ అనుకుంటున్నావు ఆత్మ మాటకు ముఖ్యంగా మనం అర్థం చేసుకొని ఒక్క మాట చెప్పుకుందాం నేను అని దేన్ని అనుకుంటున్నావో అది ఆత్మ కదా అనుకుందాం ఇప్పుడు నేనని నువ్వు దేన్ని అనుకుంటున్నావు ఏది అసలు ఆత్మ కాదో వాటన్నిటిని నేను అనుకుంటున్నావు కనుక ముందు నువ్వు నేననుకునేవేవి నేను కాదని పరిహరించాలి అసలు నేను పట్టివ్వాలి ఈ రెండు ఇప్పుడు జరగాలండి ఆ పని కృష్ణపరమాత్మ అత్యద్భుతంగా చేయబోతున్నాడు ఇక్కడ నేను మొట్టమొదటి కలిగించే ఆత్మానాత్మ విచారం దీనికి వివేకము పేరు వివేకము వివేకం అంటే వేరు చేసి చూచుటా అంతేకాదు ఇదే సమయంలో మోక్షానికి కావలసిన అర్హతలు ఇత్యాదుల్లో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తువు వివేకం అన్నారు కదా అది ఇక్కడ కనబెడుతుంది మొట్టమొదటి అది చెప్తాడు ఇక్కడ నుంచి స్వామి బోధ ఈ అధ్యాయంలో మేరకు మనం విభాగం చేసుకుంటే మొదట కనిపించేది ఆత్మానాత్మ విచారం రెండవది బుద్ధియోగం దాన్ని నిష్కామ కర్మయోగం రెండవది చెప్తాడు మూడవది ఈ జ్ఞానమంతా ఒక రూపం ధరిస్తే వాడి పేరు స్థితప్రజ్ఞుడు ఈ జ్ఞానం కలిగిన వాడు వాడు స్థితప్రజ్ఞుడు ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్తాడు ఇక్కడ దీంతో పూర్తవుతుంది ప్రధానంగా మూడు ఈ మూడు తెలిస్తే మనకి మొత్తం తెలిసినట్లే కనుక అధ్యాయానికి ఉపోద్ఘాతం మనం గ్రహిస్తున్నాం ముందుగా శరణాగతి ఇది ప్రధానంగా ఉండవలసినది ఉంటే పరమాత్మ చక్కగా బోధిస్తాడు ఆ బోధలో మొట్టమొదటిగా నువ్వేది నువ్వు కానిదేదో చెప్తాడు అది వివేకాన్ని కలిగిస్తాడు ఆ తర్వాత కర్తవ్యం ఏమిటి ఆ వివేకంతో నిష్కామ కర్మయోగం బోధించాడు బోధించి ఈ జ్ఞానము కలిగిన వాడు పేరు స్థితప్రజ్ఞుడు కనుక మనకిప్పుడు ఆదర్శం ఎవరు స్థితప్రజ్ఞుడు నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడిగితే ప్రతివాడు ఏం చెప్పాలి నేను ఇంజనీర్ని అవుతాను డాక్టర్ని అవుతాను ఆ తర్వాత సంపాదిస్తూ అఘోరిస్తాను ఇదండి అంబిషన్స్ అంటే ఇవ్వ ఏమవ్వాలనుకుంటున్నావు విద్యార్థిని అడిగితే ఫలానా ప్రొఫెషన్ అయిన తర్వాత ఏమనుకుంటున్నావు అప్పుడు బాధలు అప్పుడు ఉంటాయి కానీ నిజంగా వివేకం కలిగిన వాడికి నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే స్థితి ప్రజ్ఞవ్వాలనుకుంటున్నానని చెప్పగలిగితే వాడు గొప్పవాడు జీవితంలో సక్సెస్ ఏదయ్యా అంటే నువ్వు స్థితప్రజ్ఞుడు కావడమే సక్సెస్ విజయవంతమైన వ్యక్తి ఎవడంటే స్థితప్రజ్ఞుడైన వాడే విజయవంతమైన వ్యక్తి అంతేగాని రాజకీయ నాయకుడిగా పదవి పొందడమో లేక తాను ఉన్న స్థానంలో ఉన్నత స్థానానికి వెళ్ళడమో బోల్డ్ అంత సంపాదించడమో ఇది కాదు విజయవంతమైన జీవితం స్థితప్రజ్ఞుడు కావాలి స్థితప్రజ్ఞుడు కావాలి స్థితప్రజ్ఞుడు కావాలి అని ఏం పెట్టుకోండి ఎప్పుడైనా లక్ష్యం లేని జీవితానికి సార్థకత లేని పెద్దలు అంటూ ఉంటారు కదా లక్ష్యశుద్ధి ఉండాలి అంబిషన్ ఉండాలి ఒక టార్గెట్ ఉండాలి ఏమిటది ఫలానా కావాలి ఫలానా కావాలనుకుంటేనే కదా ప్రయత్నం నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నావు అందుకు నీ జీవితంలో పాతి ఒప్పై ఏళ్ళు వెలగబెట్టేశావు ఎందుకు ఆ టార్గెట్ పెట్టుకున్నావు ఉద్యోగం సంపాదించాలి దాని ద్వారా ఎన్నో సంపాదించాలి ఒక లక్ష్యం కోసం ఇంత సాధన చేసావు కదా నీ ఎఫర్ట్స్ అన్నీ పుటప్ చేసావు కదా పెళ్లి చేసుకోవాలి దానికి కావాల్సిన ఎఫర్ట్స్ దానికి పుటప్ చేసావు ప్రతి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం ఏర్పరుచుకొని దానికి కావలసినవన్నీ కష్టపడ్డాం అయితే భగవంతుడు ఏం చెప్తున్నా అంటే స్థితప్రజ్ఞుడివి కా అది జీవితానికి అది పెట్టుకో స్థితప్రజ్ఞుడంటే ఏమిటో అర్థం చేసుకో అది కావాలంటే నువ్వు ఎలా ఉండాలో అర్థం చేసుకో ఎలా ఉండాలి ఆత్మానత్మ విచారం కలిగి ఉండు దానితో కూడి నిష్కామకర్మని చెయ్యు స్థితప్రజ్ఞుడివి కామం ఈ స్థితప్రజ్ఞ లక్షణాలతో పూర్తి చేస్తాడు ఇది మొత్తం సాంఖ్యయోగంలో ఉన్నటువంటి స్వరూపం ఇక్కడ ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఇంకేంటి లేదు అందులో సందేహం లేదు గ్రహించగలిగింది ఇంకేం లేదు ఎందుకంటే ఆత్మ అంటే ఏంటో చెప్పేశాడు అనాత్మంటే ఏంటో చెప్పేశాడు ఇంక నీ పని ఏమిటంటే ఇది వంట పట్టే వరకు విచారణ చేయి అయిపోయింది కురుకుతూ వినేసాం ఇంటికెళ్ళి నిద్రపోతాం రేపటి నుంచి మళ్ళీ లోక వ్యవహారాలు కాదు విచారణ చేయి వెళ్ళి అధ్యాయం పట్టుకో ప్రతి పదాన్ని వివేచన చేయి అనాత్మ లే ఆత్మ ఏంటో పట్టుకో పడిపోస్తూ ఉంటుంది ఇప్పుడు ఇసుకలో గొయ్యి తవ్వుతూ ఉంటే మాటిమాటికి ఇసుకొచ్చేస్తుంటుంది చూసారా అలా ఉంటుందండి జీవితం ఈ అనాత్మని పరిహరించదరుచుకున్న ప్రతిసారి అనాత్మ విషయాలు వచ్చి పడిపోతుంటాయి తేలిక కాదు ఏదో బత్తాయి పండో కమలా పండో ఇచ్చేసి ఒరిచి పెట్టేసేదంత సులభం పీచు పదార్థం తీసేసి తొనమాత్రమే తినేసేటంత తేలిక అనాత్మని పరిహరించి ఆత్మను మింగేయడానికి ఇది మహా కష్టం ఇసుకలో తవ్వడం అంత కష్టం ఇక్కడ అది వస్తూనే ఉంటుంది ఇక్కడ అందుకే అంత తేలిక కాదు కానీ తేలికలా అనిపిస్తుంది తేలికలా కనిపిస్తూ తేలిక అని దాని వేదాంత శాస్త్రం అంతే కాదు ఇక్కడ ఎందుకంటే అనాత్మలు అలవాటైపోయాయి మనకి వాటిని పరిహరించడం అంత తేలిక పైగా అనాత్మలు దృశ్య విషయాలు ఆత్మ దృశ్య కాదు కనుక స్పష్టంగా తెలియబడత ఇక్కడ కనబడే వస్తువైతే తేటగా చెప్పేయవచ్చు అది కనబడేది కాదా కనబడేదంతా అనాత్మే కనబడనిది ఆత్మ ఇదిగొచ్చింది మరో చిక్కు కానీ పట్టుకోవలసిందేది కనబడినదే ఎంత బాధాకరమైన అంశం అండి ఇక్కడ అందుకు భగవానుడిక్కడ ఎంత అందంగా ప్రారంభిస్తున్నాడో చూడండి అద్భుతమైన ప్రారంభం ఇక్కడ ఇక్కడ నుంచి భగవత్పాదరు వారు ఆనందంగా చెప్తున్నారు ఇక్కడ త్రైవం ధర్మసమ్మూఢ చేత మహతి శోక సాగరే నమగ్నస్ అర్జునస్ అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవ ఇక్కడ గొప్పవారు చెప్పారు గొప్పదైన శోక సాగరంలో మునిగిపోయినటువంటి ధర్మసమ్మూఢ చేతస్కుడైనటువంటి అర్జునునితో ఆత్మజ్ఞానం వల్లనే ఉద్ధరణ కలుగుతుంది అని భగవానుడు ఉపదేశిస్తున్నాడు అంటే శోకసాగరం నుంచి బయట పెట్టాలంటే మార్గం ఏది ఇక్కడ చాలా అద్భుతమైన మాట మాటి మాటికి చెప్తున్నాడు భగవత్పాదుడు వారు ఎందుకయ్యా యుద్ధం చేయడానికి వెనుకాడిన అర్జునుడికి ఆత్మజ్ఞానం ఎందుకు చెప్పాడు అంటే అతడు శోక మునిగి ఉన్నాడు అర్జునుడిని ఇవాళ యుద్ధం చేయించడం కోసం కాదు అతడు ముక్తిని వదలుచుకున్నాడు భగవానుడు శోకసాగర్ నుంచి బయటపెట్టదలుచుకున్నాడు కానీ శోకసాగరం నుంచి బయట పెట్టాలంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక మార్గం లేదు లేదు లేదు తెలుసుకోండి ఇక్కడ అందుకే శోకము మోహం నుంచి బయటపడాలి అంటే ఇంకొక పద్ధతి లేదు అంతేగాని నా మనవడి ఇంకా మోక్షం కోసం ప్రయత్నిస్తాను అనుకోకు ఇది మనవడి మోక్షానికి సహకరించదు గ్రహించు ఇక్కడ కేవలం శోక మోహాల నుంచి బయటపడే ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం భగవత్పాద వారు ఎంత గొప్పగా ఎందుకు కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానంతో ప్రారంభించాడు అంటే ముందు పరమార్థ దృష్టితో చెప్పాడు తత్వ దృష్టితో బాధ చేశాడు ఇక్కడ నువ్వు నీకు రెండు రకాలైనటువంటి మోహాలు ఏర్పడ్డాయ్యా అర్జున్ అన్నాడు అర్జును రెండు రకాల మోహాలు ఏర్పడ్డాయి ఒకటి దేహాదుల్ని ఆత్మ అనుకోవడం అంటే నేను అనే భావం నా నేను నా వాళ్ళు అందుకే తాను ఒక దేహం తన వాళ్ళు వీళ్ళందరూ అనేది ఏర్పడింది దీని సాధారణ మోహం అంటారని ప్రతి వాడికి జనరల్గా ఉంటుంది ప్రతివాడికి కూడా ఇది సాధారణ మోహం విశేష మోహం మరొకటి ఉందిట అదేమిటంటే స్వధర్మాన్ని అధర్మం అనుకోవడం అది ఇక్కడ విశేష మోహం వచ్చింది ఇక్కడ తాను చేయవలసింది స్వధర్మ యుద్ధం అది కాదేమో ధర్మం కాదేమో అని రెండు ఏర్పడ్డాయి రెండిట్టు పరిహరించాలి ఇప్పుడు మొదట పరిహరిస్తున్నది సాధారణ మోహం ఇది అందరికీ ఉండేది గనక అందరికీ ఆ పనికి వచ్చేది ఎందుకు తెలుసుకోవాలి అది తెలుసుకునే వరకు నీకు శోకం మోహం వస్తూనే ఉంటాయి ఆత్మజ్ఞానం కలగనంత వరకు శోకము మోహము భయము క్రోధము ఇవన్నీ ఎక్కువ పేర్లు చెప్పాం కనుక ఎక్కువ జబ్బులు పేర్లు చెప్తే భయపడతానే అలా ఉంటాయి పేర్లు వింటే కానీ ఇన్ని లక్షణాలు ఒకే జబ్బుకు ఉన్నాయి కొన్ని జబ్బులు వస్తే జ్వరము దగ్గు కడుపునొప్పి అన్నీ వస్తాయట అలాగే భయము క్రోధము శోకము మోహము ఇన్ని లక్షణాలు ఒక్క జబ్బుకే ఉన్నాయి ఆ జబ్బు పేరు అవిద్య అజ్ఞానం ఆ జబ్బుకు మందు ఆత్మానాత్న విచారం మరొకటి లేదు ఇక్కడ ఇది తప్ప ఇంకేదైనా ఉందా నాణ్య పంథా విద్యతేజనాయ మార్గం లేదు పోన్నాడు ఇక్కడ అందుకే ఎందుకు ఈ మాటను చెప్పారు భగవానుడు అంటే శంకరుడు చెప్తున్నారు ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం ఆత్మజ్ఞానం వల్లనే ఉద్ధరణ గనక భగవన్ వాసుదేవ తర్జునం ఉద్దిధారయ్యు ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఇది మాట చెప్పాడు అది అర్జునుడిని శోకసాగరం నుంచి బయటపెట్టడానికై ఆత్మజ్ఞానాన్ని దింపేటండి ఇక్కడ దింపడ మాట ఎంత బాగున్నది ఇక్కడ అంటే ఉత్తమమైనటువంటి ఆ జ్ఞానాన్ని అర్జునుడి కోసం తీసుకొచ్చి చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు అని కృష్ణ పరమాత్మ ఆ భగవానుడు చెప్తున్న ప్రథమ శ్లోకం ఎంత మధురంగా ఉందంటే అశోచ్యానందశస్త్వం ప్రజ్ఞావాదాషసై గతాశూ నగతాశూచ నానుశోచంతి పండితాహ ఇది చెప్తున్నది ఎంత శ్రద్ధగా వినాలంటే అర్జునుడి దగ్గర తెలుసుకోవాలండి సాధారణంగా రథం నడిపేవాడు సారథి క్రిందుకుంటాడు రథి పైన కూర్చుంటాడు ఇక్కడ తన స్థానంలో కూర్చోకుండా క్రింది స్థానంలో కూర్చున్నాట అర్జునుడు కృష్ణపరవతం బోధిస్తున్నాడు అది వినడానికి కొన్ని అర్హతలుంటాయి నిద్రపోతూ వినడం కునుకుతూ వినడం జపం చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు కాళ్ళ మీద చేతులు పెట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే విషయంపై వాళ్ళకి శ్రద్ధ లేదండి అని సంకేత ఒకటి ఉంటుందండి చూడండి వెనకాల వేశారు తినుడు ఎలా వింటున్నాడు ఆ వినడం ఆ కూర్చున్న తీరు నుంచి వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ ఉన్నదో చెప్పబడుతున్నది ఇక్కడ అంత అలా కూర్చొని ఆయన వింటూ ఉంటే పరమాత్మ బోధిస్తున్నాడు ఈ దృశ్యమైన మనస్సులో పెట్టుకోవాలండి ఇక్కడ ఆ చెప్తున్న కృష్ణపరాత్మనైనా ధ్యానించగలిగితే చాలు ఇక్కడ ఒక ఆయన పాపం భగవద్గీత చెప్తూ వింటున్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు ఎందుకంటే చెప్పాలని ఉత్సాహంతో కూర్చున్న వాళ్ళు ఉత్సాహాన్ని నీరుగా శ్రోతలు చాలామంది ఉంటారండి పైగా కొరకర చూసేవాళ్ళు ఉంటారు ఏం ఎంటర్టైన్మెంట్ లేదు ఏమిటి ఇలా చెప్తున్నాడు అనేవాళ్ళు పైగా అర్థం చేసుకోలేని సిగ్గు కూడా ఉండదండి ఇక్కడ పొగరు మొత్తం ఎంత అహంకారంగా వింటారో అర్థం చేసుకోలేని బాధ కూడా ఉండదు అర్థం చేసుకోవాలని ప్రయత్నం ఉండదు అన్ని రకాల శ్రోతలని భరించాల్సిన పరమ ప్రారంభం ఏం చేస్తాం ఆయన చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉన్నాడు రకరకాల శ్రోతలు రకరకాల వాళ్ళు ఉంటారు ఏం చెప్తున్నాడో పరిశీలించే పండితులు కూడా ఉంటారు వాళ్ళు గ్రహించరు వీడిని పరీక్షిస్తూ ఉంటారు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఆ చెప్పనక్కర్లేదు మహానుభావుడు ఆయననే చెప్పాడు భర్త బౌద్ధారో మత్సరగ్రస్తా ప్రభ స్పయూషిత అజ్ఞాన అజ్ఞానోపాహత అశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అని అలాంటి వాళ్ళు ఉంటారు ఒక ఆయన మాత్రం ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చేట శ్రమజీవి పెద్ద పండితుడు కాదు చేతులు కర్ర పట్టుకుని లా కూర్చున్నాడండి వింటున్నంతపు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు ఇతను ఆయన దృష్టిలో ఏంటంటే ఇతను పెద్ద జ్ఞానికాడు పెద్ద ఎందుకంటే వేషం భోషం ఏమీ లేదు ఇక్కడ కొంత అన్ని రకాల వేషాలు వేసుకుని ముందు కూర్చుని ఏం చేస్తే నిద్రపోతారు ఏం లేబం అలాంటివి లేదు ఆయన ముందు ఆయన అలా కూర్చుని వింటున్నట్ట అప్పుడు మూడు నాలుగు రోజులైంది దీనికి శ్రద్ధగా వింటూ కళ్ళలాగే పెట్టి నీళ్లు కారుచుని ఒక్కడే కనబడ్డానికి నాలుగో రోజు ఉండబట్టలేక మొత్తం ప్రవచనం అయిపోయి అడిగేట నీకేమర్థమైందయ్యా అని నాకేమర్థం కాలేదు మరి పోస్చర్ ఏమిటి ఎక్స్ప్రెషన్ ఏమిటి అన్నాడు నువ్వు చెప్తున్నంతసేపు కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అన్నావు కదా నాకు అర్జునుడు చెప్తున్న కృష్ణుడే అలాగ మనసులో మెదులుతున్నాడు ఆయన్నే ధ్యానిస్తున్నానంటే స్వైక అగ్రేణ చేతస ఆ ఏకాగ్రబుద్ధి కలగడం ఉన్నదే అది ఒక్కడిదా నీకే గీత అర్థమైంది అన్నట్టు ఇంకోటి ఇక్కడ అటువంటి ప్రేమ శ్రద్ధగా వినడంలో ఇన్ని రకాల లక్షణాలు ఉంటాయి మరి వినకపోతే మహతీ వినష్టి ఇది తెలియకపోతే జీవితంలో ఎంతో కోల్పోయిన వాళ్లమవుతాము నేననలేదు ఉపనిషత్తుంది ఉంది ఆత్మజ్ఞానం తెలిస్తే లాభం అటుంచి తెలియకపోతే గ్రేట్ లాస్ పెద్ద నష్టంట మహతీ వినష్టి పైగా ఎవడో చెప్పడం కాదు సాక్షాత్ ఉపనిషత్ వేద్యమైన బ్రహ్మ చెప్తూ ఉంటే అది కూడా వినిపించుకోకపోతే ఇంకేంటండి అంత శ్రద్ధ కావాలి అందుకే ప్రారంభిస్తూ అసోచ్యానన్వ సోచస్థం దేని గురించి ఏడవకూడదో దాని గురించి ఏడవకయ్యా అన్నాడు ఇది ప్రారంభం అండి ఇక్కడ అసలు ఏడుపు చాలా గొప్ప విషయం అనవసరంగా పారేసుకోకండి ఎక్కడ పెడితే ఎక్కడ దాన్ని గొప్ప విషయాల కోసం ఏడవండి చాలా బాగుంటుంది ఇక్కడ దేని గురించి ఏడవకూడదు దాని గురించి ఏడుస్తున్నావు కనుక మా కృష్ణుల వారు ఏంటంటే ఏడవకి ఏడవ ఏడవకనని చెప్తారు ఏడవకు ఏడవకు వెరీ నాగన్ వెరీ నాగన్న అన్నట్లుగా ఏడవకి ఏడవకనే చెప్తాడు మహానుభావుడు మొట్టమొదట ఏమన్నాడు అసౌత్యానవసోచస్తాం ఏడవకూడని వాటికి ఏడవకయ్య అన్నాడు మచ్చివరి వాక్యం మళ్ళీ వెళ్ళిపోదాం సర్వధన్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మళ్ళీ అక్కడ కూడా ఏడవకయ్య అన్నాడు ఏడుపుచ్చినప్పుడు శరీరంలో ఎన్ని వికారాలు కలుగుతాయో అన్ని అర్జునుడికి కలిగాయి వ్యాపదుష్ట శరీరేమి రోమహర్షస్చాయితే అశ్రుపద్రాకులక్షణం కళ్ళ నీళ్లతో నిండిపోయే ఒళ్ళు వణుకుపోయింది ఇవన్నీ శోక వికారాలు ఆ ఏడుస్తున్న పిల్లాన్ని తల్లిలాగా ఏడవకు నాయన అని యుద్ధ భూమిలో ముందు చెప్తున్నాడండి ఇక్కడ మొట్టమొదట ఏడవ కూడని వాటి కోసం ఏడవకు అన్నాడు చిట్ట చివరికి నేనున్నానుగా నన్ను శరణువేడు నిన్ను అన్ని దోషాల నుంచి నేనే పరిహరించి అనుగ్రహిస్తాను మాసుచ ఏడవకన్నాడు అంటే ఏడవకుని ప్రారంభించి ఏడవకుని ముగించిందండి భగవద్గీత మొత్తం అంటే జీవులందరికీ ఏం చెప్తుండే ఏడవకుండా ఆనందంగా బతకండి అయ్యో బాబు అదే బతుకంతో ఏడుపేడి చేసి చచ్చక మోక్షం కాదు బతుకున్నప్పుడే ఆనందంగా అనుభవించదే మోక్షం ఆనందాన్ని ఏంటి ఎలా వస్తుంది జ్ఞానం చేత ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు జ్ఞానము చేత ఆనందమును ఇక్కడే అనుభవిస్తావు ఈ జీవితం పోతే మర్రిదు కనుక ఆనందంగా జీవించాలంటే జ్ఞానంతోనే ఆనందం అది తెలుసుకో కాదండి నాకు ఇవన్నీ వచ్చేస్తే ఆనందం వీళ్ళందరూ బతికేస్తే ఆనందం వాళ్ళు బతుకు నీ చేతులు ఉందో అది చెప్పబోతున్నాడు ఇక్కడ అందుకే అసౌత్యానందోతస్థం ప్రజ్ఞావాదాంశ భాషసే నువ్వు ప్రజ్ఞావాదములు పలికావు అంటే బుద్ధిమంతుడిలా మాట్లాడవు ఇంతవరకు ఎవడైనా వింటే ఆహా అర్జునుడు ఎంత గొప్పవాడో అనిపించేస్తుంది కదా గురువుల్ని చంపే రక్తపు కూడాడు తినడం అవుతుంది కదా అది మహాపాపం కదా దానికంటే భిక్షమెత్తుకోవడం మంచిది అన్నావు వినడానికి ఎంత బాగుందండు ఎంత దయామియుడు అర్జునుడు ఒక ఇలాగే అనుకుని ఈ రాజ్యాలు యుద్ధాలు ఇవక్కర్లేదని రాత్రికి రాత్రి నిద్రపోతున్న భార్యని పిల్లాడిని వదిలేసి బయటకు వచ్చి బయలుదేరి ఉపదేశాలు అవి చేశాడు అప్పుడు అతనికి హెచ్చరించడానికి కృష్ణుడు లాంటి లేడు అది వచ్చింది ప్రారంభం అర్జునుడికి కృష్ణుడు దొరికాడు అదే అదృష్టం ఎంచుకున్నాడైనా రథా నడపయ్యా అని అందుకు అడుగడుగున బుద్ధిని బాగు చేశాడు మహానుభావుడు ఇక్కడ బోధించాడు ఇక్కడ ఎందుకంటే ధర్మాధర్మములు అహింస అహింసలు ఏకపక్షంలో నిర్ణయించలేం అవి సాపేక్షములు వివిధ విధాలుగా ఉంటాయి ఒకడికి ధర్మం ఇంకోటికి అధర్మం ఒకటికి హింస ఇంకోటికి అహింస ప్రయోజనం బట్టి ఉంటుంది కర్తవ్యం బట్టి ఉంటుంది అది తెలియజేయాలి కానీ వినడానికి చాలా బాగుంది అహింసావాది వీళ్ళు అవన్నీ చంపకుండా వెళ్ళిపోదామంటున్నాడు భిక్షమెత్తుకుని అయినా బెటకి వచ్చు అంటున్నాడు అది పట్టుకు నువ్వు నాపుసకుల్లో మాట్లాడకొని తిట్టాడినా ఇదేమిటండి ఇక్కడ అందుకే కార్పణ్యం క్లభ్యం వచ్చేకల్లా మూడు లక్షణాలు ఉన్నాయి పిరికితనము జాలి చేతకానితనం మూడు లక్షణాలు కలిపి కార్పణ్యము క్లభ్యం అనాలి అందుకే భగవాను ఏమన్నట్టు అన్నాడంటే ఇవన్నీ ప్రజ్ఞావాదాంశ భాషతే నువ్వు మాట్లాడుతున్న వాటిల్లో ఏదో ఉపనిషద్వాక్యాలు కొటేషన్స్ లాంటి వాటి కూడా కనబడుతున్నాయి వీళ్ళందరినీ చంపే కంటే ఇలా బ్రతకడం ఎందుకు అహింసే ప్రధానం కదా అన్నప్పుడు ఏదో మహామేధావుడు చెప్పే మాటల్లా అనిపిస్తున్నాయి కానీ అవి ప్రజ్ఞావాదములు కానీ ప్రజ్ఞ లేదు అందులో ప్రజ్ఞావాదాశ్చాషసే పండితుడైన వాడు గతాసు నగతాసు నాను సోచంతి పండితాహతాసు అగతాసుం అంటే ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కానీ ప్రాణాలు పోని వారి గురించి కానీ పండితులైన వారు సోకింపరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడు దుఃఖం కలిగినా ఈ శ్లోకం గుర్తు రావాలి ఎప్పుడు దుఃఖం కలిగిన అంటే పోయిన వాళ్ళ గురించి కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ తెలివైన వారు ఏడవరు ఎవరు కనుక ఏడిచిన ప్రతిసారి మూర్ఖుని అనమాట అని తెలుసుకుంటే ఇక్కడ మరి తెలివైన వాడు అనిపించుకోవాలంటే కనీసం ఏడవకుండా ఉండాలి ఇక్కడ గతాసు నగతా సంస్థ అంటే పోయినవారి గురించి కానీ పోని వారి గురించి కానీ పోని వారు ఎప్పుడు కూడా పోతారు ఎలాగూ పోయే వాళ్ళ గురించి ఆడవడం ఎందుకు ఇది కూడా ఆలోచించవలసింది గతా సంను సోచంతి పండితాహ ఎవరు పండితులు పండితులు అంటే వ్యాకరణ శాస్త్రం చదువుకున్న వాళ్ళు శ్లోకాలకు అర్థం చెప్పగలిగే వాళ్ళని అర్థంలో మనం చెప్పుకుంటాం కానీ శాస్త్రభాషలో పండితులు పండా అంటే బుద్ధి అర్థం అండి ఆ బుద్ధి కలవారు పండితులు అయితే పండితులు అని అనే మాటకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అసలు ఉపదేశం దేనికి చేస్తున్నాడు మళ్ళీ అడుగుతున్నాయో అని ఎందుకంటే మనం పాఠం జ్ఞానం నేర్చుకుంటున్నాం కాలక్షేప కథలు కాదు అందుకు అడుగుతాం పాఠంలాగే తెలుసుకోవాలి లెసన్స్ లాగే నేర్చుకోవాలండి ఇవన్నీ కూడా అందుకే ఆత్మజ్ఞానాయ అన్న మాట మర్చిపోవద్దు దానికోసం గనక ఇక్కడ ప్రతి శబ్దానికి కూడా శాస్త్రపరినార్థమే గ్రహించాలి ఇక్కడ అందుకే కార్పణ్యకు కూడా మనం బృహదారణ్యకల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే చెప్పుకోబోతున్నది బ్రహ్మ గనక అక్కడ ఆ మనం గ్రహించాం ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పబోతున్నది పండిత అనే శబ్దానికి అర్థం చెప్తూ భగవత్పాదులు వారు ఏం చెప్పారో చెప్పుకుంది ఇక్కడ భాష్యంలో ఆత్మవిషయా బుద్ధి యేషాం తేహి పండితా ఆత్మవిషయకమైన బుద్ధి ఎవరికి ఉంటుందో పండితులు అంటే ఆత్మజ్ఞానం కలవాడే పండితులు అది తెలుసుకోండి ఒకటే మాట ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో తెలిసిన మాత్రమే పండితులు అది తెలిసిన వాళ్ళు పోయిన వాళ్ళ గురించి కానీ ఉన్నవాళ్ళ గురించి కానీ ఏడవరు ఎందుకంటే పోయేది ఉన్నదేది ఆత్మ కాదు కదా అది ఎప్పుడు పోదు దానికి ఇవాళ ఉండడం రేపు ఉండడం అనేది లేదు కనుక ఎప్పుడు ఉండేది అది ఎప్పుడు పోదు ఎప్పుడు పోను దాని గురించి ఏడవడం ఎందుకు లేదండి ఆ దేహాలు పోతాయి గురించి ఏడవడం ఎందుకు మొత్తానికి ఏడవడం ఎందుకు అంటే వ్యర్థము మాట ఇక్కడ చక్కగా తెలుస్తుంది ఇక్కడ ఆ పండిత అనే మాటకి ఇంత విషయం అయితే పాండిత్యం అంటే ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నావు అనే చెప్పాలి కదా భగవత్పాదుడు వారిని అయినా మీరు చెప్పారు కనుక మేము వినాలి కానీ ఆత్మవిషయమైన బుద్ధే పాండిత్యం అని మీరు ఎలా చెప్పారండి అంటే ఆయనే చెప్పాడు ఆధారం ఏంటో చెప్పాడు ప్రమాణం చూపించారండి ఏమిటంటే బృహదారణ్యకంలో పాండిత్యం నిర్విద్య అని మంత్రం ఉంది అక్కడ అర్థం ఏం చెప్పాడంటే ఆత్మజ్ఞానాన్ని పొంది అని అర్థం ఇక్కడ పాండిత్యం నిర్విద్య అనే మాటకి భాష్యార్థం ఆత్మజ్ఞానాన్ని పొంది కనుక పండితాహంట అర్థం ఏంటి ఆత్మజ్ఞానం కలిగిన వారు పైగా ఎవడు బుద్ధి ఆత్మవిషయమై ఆలోచిస్తుంటుందో వాడు పండితుడు కనుక మనం దేని గురించి ఆలోచిస్తున్నో దాన్ని బట్టి తెలిసిపోతుంది మనం దేని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి ఇక్కడ ప్రవచనం ఎప్పుడు పూర్తి చేస్తారా అనే విషయంపై ఆలోచిస్తున్నాం కదా మన ఆలోచన ఎప్పుడు ఎటువైపు ఉంటుందో ఎవడికి వాడు పరీక్షించుకోండి ఎప్పటికప్పుడు ఇవాళ వింటున్నప్పుడు ఆత్మ గురించండి కాదండి తర్వాత ఏమిటండి తమరు మన బుద్ధి ఎప్పుడు ఎటు తిరిగి దేని గురించి ఆలోచిస్తుంటామో ఆలోచించండి ఇక్కడ ఒకటే ఒక పిల్లవాడు పరీక్షలు వచ్చాయి పరీక్షలు బాగా రాయాలని చదువుతూ ఉంటాడు వాడు పొద్దుట్లేచిన దగ్గర నుంచి వాడు స్నానం చేస్తాడు బ్రష్ చేస్తాడు టిఫిన్ చేస్తాడు భోజనం చేస్తాడు కానీ వాడు ఆలోచన దేని మీద ఉంటుంది పరీక్ష సబ్జెక్టు రాయడం దానిమీదే ఉంటుంది కానీ ఏం ఇందులో ఏం మానలేదు అలాగే తెలివైన వాడు పరమాత్మ గురించి చింతన చేస్తూనే అదే పొందాలి అదే వెళ్ళాలని ఆలోచిస్తుంటాడు వ్యవహారం చేస్తూనే ఉంటాడు కానీ దాని ఆస్థ ఉండదు ఏం తింటాడో ఏం చేస్తాడో చేస్తాడంత యాంత్రికంగా దాని మీద బుద్ధి ని పని జరిగిపోతుంది బుద్ధి దాని మీద ఉంది దాని గురించి కానీ ఆత్మవిషయాబుద్ధి ఎవడి బుద్ధి నిరంతరం ఆత్మవిషయమై ఉంటుందో వాడు పండితుడు ఆత్మ గురించి ఎరు కలిగిన వాడు పండితుడు ఆత్మ గురించి చింతన చేసేవాడు పండితుడు అటువంటి వాడు ఏడవుడు కనుక ఎవడయ్యా ఏడవుడు జ్ఞాని ఏడవుడు కనుక ఏడవకుండా ఉండడానికి కావలసినదేది జ్ఞానం అంత చక్కగా చెప్పాడు ఒక్క శ్లోకంలో నన్ను విశ్లేషించి చూస్తే ఒక్క శ్లోకం చాలదా అసౌచ్య ఆనందశోచస్వం ప్రజ్ఞావాద భాషసి అందులో చీవాట్లు చూడండి బుద్ధిమంతుల్లో మాట్లాడుతున్నావే కొందరు బుద్ధిమంతులా మాట్లాడతారు అది వచ్చింది బాధ వాడికి వాడు మేధావిలాగా పైగా కలిపేసుకుని భయం మనం మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం కదా అని కృష్ణుడు కూడా కలిపించాడు మహాన్ముడు వెంట కృష్ణుడు అయ్యయ్యో నేను పొరపాటు పడ్డాను పాదార్జన ఇద్దర సన్యాసం పుచ్చుకుందాం అంటాడేమో అనుకున్నాడు ఆమె నా పూసకుల్లో మాట్లాడుకొని తిట్టాడు చూడండి ఇక్కడ ఎంత గట్టిగా కలిపేసుకోవడమే మహాత్ముణ్ణి మనం అని కలిపాడు వినండి వాళ్ళే మనం ఎందుకండి ఇలా ఉంటామన్నట్టు గురువుతో ఒకడు నువ్వు అఘోరిస్తున్నావు గురువుగారు అఘోరించలేదు మనం నన్ను కలిపేసుకుంటావా కానీ రెండు మూడు సార్లు మహాపాపం చేయడానికి మనం వచ్చేసాం కదా అని అంటున్నాడు కృష్ణుడు మనం వచ్చావా అందుకే చివట్టు ప్రజ్ఞావాదంస్థ భాష చేయన చెప్పాడు అంటే ఓదార్పు ఉంది మందలింపు ఉంది హెచ్చరిక ఉంది ఎన్ని కలిపాడండి గురువు ఎంత అందంగా ఉపదేశిస్తాడో మా కృష్ణ పరమాత్మను చూసి నేర్చుకోవాలి ఇక్కడ ఏడవ నెప్పుడు అది అసౌచ్చం ప్రజ్ఞావాద భాషసే గత అసౌ నాను సోచంతి పండితాహ పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో నువ్వు ఉన్నావు నీకు లేకపోవడం అనేది లేదు అదేవిధంగా నాకు లేకపోవడం అనేది లేదు ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా లేకపోవడం అనేది లేదు ఏం ప్రారంభించాడు చూడండి తర్వాత శ్లోకం నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమతపరం ప్రారంభం సబ్జెక్ట్ ఏమనుకున్నాం మూడు భాగాలుగా చేసుకోండి కృష్ణోపదేశాన్ని మొదటిది ఏమిటి ఆ ఆత్మానాత్మ విచారం ఆశీర్షి మనం వెళుతున్నాం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నత్ేవాహం అంటే నతు అహం అంటే నేను ఒకప్పుడు నా ఆసం నేను ఒకప్పుడు లేను అనేది లేదు అంటే నేను ఇది వరకులో లేను అనడానికి లేదు ఇది వరకు ఉన్నాను నేను అలాగే నీవు నువ్వు కూడా నా ఇమే నువ్వు కూడా లేవనేది లేదు ఇమే జనాధిపాహ ఈ రాజులు కూడా లేరు లేదు అంటే అర్థం ఏంటి ఇక మీదను కూడా మనం లేకపోవడం అనేది లేదు ఎంత బాధ్యప్పటి చూడండి ఇదివరలో నువ్వు నేను ఈ ప్రజలు లేరనడానికి లేదు భవిష్యత్తులో ఉండము అనడానికి లేదు అంటే అర్థం ఎప్పుడు ఉండేవాళ్ళే జీవులు ఇది తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఉన్నవాళ్ళమే అంటే అన్ని కాలాల్లోనూ ఏది శాశ్వతంగా ఉంటుందో ఆ ఆత్మయే నేను ఇది తెలుసుకో ఇక్కడ అది నా పరంగా మాట్లాడితే నేనంటా నీతో చెప్పే నువ్వంటా అని వాళ్ళని చూపినప్పుడు వాళ్ళని అంటాం కానీ నేను ఒక ఆత్మ విషయమే మాట్లాడుతున్నావు ఈ ఆత్మ ఇదివరలో ఉన్నది ఎప్పుడు ఉంటుంది కనుక ఎప్పుడు ఉండేది నశించిపోతుంది అని నువ్వు దుఃఖపడ్డం అజ్ఞానం కదా ఇది ప్రారంభించారు ఇక్కడ దేహినోస్మిన్ యథా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త ఈ శ్లోకాలు వినడం కాదండి అడుగడుగునా నిరంతరం మననం చేసుకోవాలి మననం చేసుకోవాలి అందుకే పారాయణ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ పారాయణం ఇంత విశేషంగా చెప్పబడుతున్నది ఇక్కడ అదే శ్రేయస్సేదో అడిగాడు కదా దానికి తగ్గట్టు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ నాయన దేహి దేహ రెండు శబ్దములు వచ్చాయి అంటే దేహము దేహము కలవాడు దేహము కలవాడని దేహి అంటారు ఏది కలవాడో అది దేహం అంటారు కానీ దేహం దేహి ఈ రెండిటి గురించి ఆలోచన చేయన్నాడు ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలండి కారు కారు కలవాడు కారు కలవాడు కారు రెండు వచ్చాయి మనకి కానీ కారులో ఎవడు కూర్చున్నాడు కారు కలవాడు కూర్చున్నాడు అంతే కదా కానీ వాడే కారా వాడు వాహనం కాదు కదా అది ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన అంశం కనుక ఎప్పుడూ కూడా దేహీ దేహ వివేకం చాలా అవసరం ఇక్కడ అనాత్మ దేహం దేహి ఆత్మ అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు ఇక్కడ ప్రతివాడు విచారణ ఎలా చేసుకోవాలో చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ ఇందులో తత్వ నిర్ణయ బుద్ధి కలిగిన పండితులు ఏడవడు అని చెప్పారు శబ్దానికి తత్వ నిర్ణయ బుద్ధి కలవాడని అర్థాన్ని చెప్పుకున్నాం అక్కడ ఇప్పుడు చెప్పబోతున్నది ఏమిటంటే దేహినోస్మిని ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇక్కడ ఎందుకంటే ప్రశ్న ఎలా వెయ్యాలో చూడండి ఇక్కడ ఇప్పుడు నువ్వు దేహంతో ఉన్నావా దేహం లేకుండా ఉన్నావా అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం మామూలుగా మాట్లాడదాం శాస్త్రం కాదు దేహంతోనే ఉన్నాను వెంటనే నవ్వుతా ఈ దేహం నీకు ఎలా వచ్చింది చెప్పండి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించామా ఆలోచించండి అంతే గీత చెప్పింది అది చెప్పింది నువ్వు ఆలోచించు నువ్వేంటో తెలుసుకో ఈ దేహం నీకు ఎలా వచ్చింది కొంచెం శాస్త్రము తెలిసిన వాళ్ళు ఏం చెప్తారండి దేహం ఎలా వచ్చింది తెలియదండి అమ్మా ఆహా వెనుక జన్మల్లో చేసుకుని పుణ్యపాప కర్మల వల్ల దేహం వచ్చింది అంటే వెనుక జన్మల్లో చేసేవా కదా అప్పుడు చేసావా లేక చేసావా అంటూ నువ్వు ఉన్నావుగా అప్పుడు ఎలా ఉన్నావు కర్మలు చేసేటప్పుడు దేహం ఉందా లేదా ఉంది కదేమైంది ఆ దేహం మరొకటి వచ్చింది కనుక ఇది తెలుసుకో కనుక కర్మలు చేస్తూ దేహం తెచ్చుకుంటూ దేహాలు మారుతున్నావు మారకుండా నువ్వు ఉన్నావా లేదు ఇది ఆలోచించవలసినటువంటి అంశం ఇది ఆలోచించవలసిన పద్ధతి అందు దేహం లేకపోతే కర్మలు ఎలా చేస్తావు కనుక నేనున్నాను దేహం ఉంది కర్మలు చేశాను ఆ దేహం ఎలా వచ్చింది దానికి వెనక జన్మల్లో చేసింది వెళ్ళేలాగా అంటే మారుతూ వస్తున్న దేవి దేహాలు మారుతున్నాయి దాన్ని ఆధారించి నేను కర్మలు చేసుకుంటూ వస్తున్న నువ్వెవరు ఈ ప్రశ్న వేసుకో అప్పుడు మారుతూ వస్తున్న నువ్వు అలా వస్తూనే ఉన్నాగనుక నువ్వు ఇచ్చిడువని తెలిసిపోయింది ఆ మారిపోతున్న దేహాలు అప్పటికప్పుడు పోతున్నాయి కనుక అనిచ్చాలని తెలిసిపోయింది కనుక దేహినో స్మిన్ యథా దేహే ఈ దేహంలో ఉన్నప్పుడే మార్పు అనేది మరణం ఒక మార్పు మాత్రమే ఆత్మకి మరణం ఒక మార్పు మళ్ళీ మరొక దేహంలోకి వెళ్ళడం మరొక మార్పు కానీ దేహంలో ఉన్నప్పుడు మార్పులో ఒక్కడ చూడు మార్పును నువ్వు చేసుకోగలిగితే మరణం అనే మార్పును కూడా తెలుసుకోగలవు ఇక్కడ మరణం గురించి ఆలోచింపజేసి నీ గురించి నిన్ను ఆలోచింపజేసి జీవిత లక్ష్యం చెప్పడమే వేదాంతం యొక్క స్వభావం అండి కఠోపనిషత్తు అలాగే ప్రారంభమవుతుంది ఎముడు ఎక్కడ కూర్చుని అదే మొదలుపెట్టాడు తెలుసుకోండి ఇక్కడ మరణం అంటే భయం చావు అంటే చచ్చేభయం అవునా లేదా చచ్చే భయం దేని పట్ల చావు పట్లే కానీ అదేమిటో ఆలోచించు భయపడతావేమిటి చావనివాడు నువ్వు అని తెలుసుకో చచ్చేది నువ్వు అనుకుంటున్నావు కానీ చచ్చే దేహాలలో చావని దేహి ఉన్నాడు అందుకే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా ఈ విధంగా దేహినహ అంటే దేహము కలవాడైన జీవాత్మకు అస్మిన్ దేహే ఈ దేహంలోనే ఎన్ని మార్పులు కనబడుతున్నాయి చూడండి ఆలోచించండి కౌమారం యవ్వనం జర ఈ మధ్య ఒకరు వృద్ధాత్మ్యం వచ్చేసిందని మానసిక వికారం పెట్టేసుకుంటున్నారు తన ముందే ఎందరో వృద్ధులు ఉన్నారు ఇంత చూసే కూడా కొన్ని మార్చగలరా మార్చలేరు కానీ దుఃఖం దేనివల్ల వచ్చింది దేహ తాదాత్మ్యం వల్ల మార్పు చూస్తూనే ఉన్నావు కానీ ఇందులో దేనితో నువ్వు ఐడెంటిఫై అవుతావు అర్జున నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు ఆలోచించవు ఆ చిన్నప్పుడు నేను మా అన్న వాళ్ళందరితో ఆడుకున్నాను ఆ నువ్వు ఇప్పుడున్నావా అది జ్ఞాపకం ఇప్పుడు నీకు అది నీకు లేదు తను యవ్వనంలో ఓహో యుద్ధాలు చేశాను స్వర్గానికి వెళ్ళాను ఇది చేశాను అది చెప్తావు కానీ ఫలాన మార్గశిర శుద్ధ త్రయోదశి ఏకాదశి అంటే భగవద్గీత పుట్టినరోజు ఇవాళ మార్గశిర శుద్ధ ఏకాదశి చెప్తున్నా గత మార్గశిర శుద్ధ ఏకాదశి ఏంటి జ్ఞాపకం లేదు అంటే జ్ఞాపకం లేదు కానీ జ్ఞాపకం లేదని చెప్పి నువ్వు కదా మన సంఘటన లే గుర్తు లేకపోయినప్పటికీ అప్పుడు నేనున్నాను అనే స్ఫురణ ఉంది దాన్ని ఏ సంఘటనతో కలుపుతావు నేనున్నాను అంతే ఇక్కడ నేనున్నాను అనేది ఎప్పుడు ఉన్నది మార్పు దేహంలో కలుగుతుంది కనుక ఈ మార్పులు ఏ విధంగా కౌమారము యవ్వనము ముసలితనము అనే మార్పు దేహానికి వచ్చిందో అంత సహజంగానే దేహాంతర ప్రాప్తి మరో దేహాన్ని కూడా జరుగుతుంది ఇది తెలుసుకో దేహాంతర ప్రాప్తి కానీ మొట్టమొదటి ఏం చెప్పాడంటే నువ్వు కానీ నేను కానీ వీళ్ళు కానీ లేకపోవడం అనేది లేదు లేకపోవడం అనేది లేదనంలో అందం ఉందండి ఎందుకంటే అలా తిప్పి చెప్పడం ఎప్పుడు ఉన్నామంటే అయిపోతుంది కదా అంటే లేకుండా పోతామేమో అనుకుంటున్నావు గనక నేను అలా చెప్పాల్సి వచ్చింది లేకపోవడం అనేది లేదు అలా చెప్తూ ఎలాగైతే దేహంలో మార్పు ఎంత సహజమో కనుక సహజమైన మార్పుని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే యూ కెనాట్ చేంజ్ ద చేంజ్ అంతే కదా మార్పును నువ్వు మార్చలేవు కనుక ఆ మార్పుని గమనించు నువ్వు మారని వాడు మనం తెలుసుకో అయిపోయింది ఎంత బాగుందండి ఇక్కడ మారేది దేహం నేను మారను లేయో ఎవరం పోయిందంటే ఒక ఎవడో మళ్ళీ పొడతావు మళ్ళీ గమనం వస్తుంది మళ్ళీ ఏడుపులు ఎలా వస్తాయండి ఏడుస్తున్నావు కదా మళ్ళీ వస్తాడు భగవంతుడు ఏడుస్తూ ఎవడు ఇస్తాడు మళ్ళీ కావాలా మళ్ళీ ఏడుస్తున్నా ఇచ్చేస్తాడు జాగ్రత్త మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు మళ్ళీ ఇవన్నీ ఇచ్చేస్తాడు ఎందుకది కనుక నువ్వు చావకుండా పుట్టకుండా ఉండాలి అంటే చావకుండా పుట్టకుండా ఏది ఉందో అది నువ్వని తెలుసుకో ఒకటే మార్గం అండి ఇక్కడ అది ఎప్పుడు చిన్నదే ఏది చావదో ఏది పుట్టదో అది నువ్వనుకు తెలుసుకుంటే నువ్వు చావు పుట్టవు ఏది చస్తుందో ఏది పుడుతుందో అది చావకుండా పుట్టకుండా ఉండాలనుకోవడం తప్పు పుట్టడం పెరగడం తరగడం చావడం సహజమైన ఒక మార్పు అది దేనికి దేహానుకుంది దేహిక్ కాదు కానీ దేహినోస్మిన్ యథా దేహే జీ ఈ దేహంలో ఉన్న జీవుడికి ఈ దేహము అనందు కౌమారము యవ్వనము ముసలితనము ఎలాంటిదో దేహాంతర ప్రాప్తి మరో దేహాన్ని పొందడం కూడా అలాంటిదే సుమా అని చెప్తూ ఇది దేహలక్షణం ఈ దేహంతో అనుభవించే విషయములు పోను అవేనా ఎప్పుడు ఉండిపోతాయా అంటే ఇవాళ నచ్చిన వస్తువులు ఎప్పుడు నచ్చట్లేదు అది గమనించుకో మరి దేనికోసం దేహ లక్షణం ఇది దేహంతో అనుభవించే పదార్థజాతం ఎంత పదార్థ జాతమైనా అయితేనండి దేహంతో అనుభవించే పదార్థాలు మీరు ఎంత క్లాసిఫై చేసినా నూరేళ్లు కాదు మరో మూడు వందలేళ్ళు భగవంతుడు మీకు ఆయుచ్చిన మీరు అనుభవించే పదార్థాలన్నా ఐదే ఐదే అంటాడేంటండి ఈయన నీకు మీకు రేపు నిష్టి రాసి తమ్మంటే నేను ఐదు రాసిస్తానండి అన్నాడు మీరు ఐదు వేలు నేను ఐదే క్లాసిఫై చేస్తాను శబ్ద స్పర్శ రూప రసగంధ అంతే కదా ఈ ఐదే మరొకటి కాదు ఇక్కడ ఈ ఐదింటి కోసం ఐదింటుని అనుభవించడమే జీవితం అనుకుంటున్నాం అవునా శబ్దము స్పర్శ రూప రస గంధములు ఈ అనుభవాలే ఈ అనుభవాల కోసమే మనం ఎల్లవేళలా కూడా తాపత్రయపడుతున్నాం పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి ఇవి మనకు అనుకూలంగా ఉండడం కోసం వీటిలో ప్రతికూలమైన వాటిని తొలగించుకోవడం కోసం అంటే శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఏవి మనకి ఉండవో అవి తొలగించుకునే ప్రయత్నం ఏవి మనకి ఇష్టమో ప్రయత్నం ఇదే జీవితం అంతా చేస్తున్నాం ఇక్కడ కానీ అవి ఎలా ఉన్నాయంటే మాత్రాస్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖదా ఆగమాపాయనో అనిత్యాహ తాం స్థితి క్షస్వభారత ఎంత చక్కటి బోధ ఆ నాకు అక్కర్లేదండి అక్కర్లేదండి సుఖపడవు బోధ పొందిత సుఖపడతాం ఈ బోధ అందుకోసం నిజమైన ఆనందం కోసం బోధ అంతేగాని ఇందులో మంత్రం ఉపదేశించట్లేదు కృష్ణుడు తెలుసుకోండి మంత్రం ఉపదేశిస్తున్నాడా నీకు మంత్రం చెప్తాను శోకవాహం నుంచి బయటపడాలంటే చెవిలా అయ్యు దీనికి ఇన్ని లక్షలు జపం చేయి ఇన్ని లక్షలు హోమం చేయి ఇన్ని లక్షలు క్షీరతర్పణం చేయి ఇంత దానం చేయి నీకు సిద్ధచ్చేస్తుంది అన్నాడండి ఇక్కడ ఎందుకంటే ఆనందం మంత్రం వల్ల రాదు కర్మల వల్ల రాదు జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది ఆ జ్ఞానం కలిగించాలి ఇక్కడ ఇలాంటి గీతను పట్టుకుని ఒక శ్లోకం చదివిశ్వాహానం హోమం చేసి గీతా హోమం చేశానండి నేను చెయ్యొద్దనట్లేదు కానీ అక్కడ కూడా అగ్నిలో వేయడం కాదు నీ ఆలోచన అగ్నిలో వేయి శ్లోకాన్ని మననం చేయి అప్పుడు దీని యొక్క ప్రయోజనం ఏమిటి ఇందులో చెప్తున్న మంత్రం ప్రతి పదాన్ని ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది నిన్న ఒక అధ్యాయం మొత్తం పూర్తి చేస్తాం ఇవాళ రెండవ అధ్యాయంలో శ్లోకం ఒక్కొక్కటి పైగా కృష్ణుడు చెప్పిన మాటల దగ్గరే మనం వ్యాఖ్యానిస్తున్నాం గమనించండి ఇక్కడ ఎందుకంటే ప్రతి శ్లోకం సూత్రం ప్రతి శ్లోకం అత్యంత ముఖ్యమైనటువంటిది ఇందులో ఇంత తీవ్రంగా గింజుకుంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటే జాలి పడేనా ఒకటైనా శ్రద్ధగా పెట్టారు ఆశ ఏ ఒక్కటి గట్టిగా పట్టుకున్నా తరించిపోతామండి అంత విషయం అందుకే మాత్రాస్పర్శాస్తు కౌంతేయా శీతోష్ణ సుఖ మాత్రా స్పర్శాస్తు మాత్ర స్పర్శాహ మాత్ర మాత్ర అనే మాట విన్నారా ఏమిటి మాత్రలు అంటే ట్యాబ్లెట్స్ కాదు డోస్ అని అర్థం అండి బాబు డోస్ పరిమితి అని అర్థం ఇక్కడ మాత్రలు మాత్రలు అంటే అర్థం ఏంటంటే కొలుచున్నది అని అర్థం మీయంతే అభిశబ్దాదైతే మాత్రా అని నిర్వచనం చెప్పారు భగవత్పాల్వారు అంటే లోకల్లో ఎన్నో శబ్దాలు ఉంటాయి కానీ నువ్వు చెవితో వింటావు నీ చెవితో విన్నదే శబ్దం నీ కంటితో చూసేదే రూపం కనుక నీ ఇంద్రియాలతో ఏది పొందుతున్నావో అది అంటే ఇంద్రియాల పరిమితుందా లేదా చెప్పండి అంటే డోస్ అంటే ఒక చిన్న పాత్ర తీసుకుని పోసుకుంటాం మందు ఇదే విధంగా బయట ఉన్న విషయములని ఏ ఇంద్రియాలతో నువ్వు పొందుతున్నావో ఆ ఇంద్రియములు మాత్రలు అన్నాడు ఇక్కడ వాటితో నువ్వు ఏవి పొందుతున్నావో స్పర్శలు మాత్రా స్పర్శాస్తు అంటే ఇది అర్థం ఇక్కడ అంటే కంటికి దృశ్యం కనబడింది అంటే దృశ్యం కంటికి స్పర్శిస్తుంది శబ్దం చెవిని స్పర్శిస్తుంది కానీ మాత్రాస్పర్శాస్తు ఇవి ఏమిటి శీతోష్ణ సుఖ ఇంద్రియాలకు తగిలే కూడా ఐదైనా ఐదింటి వల్ల నీకు రెండు కలుగుతుంటాయి ఎప్పుడు తెలుసుకో శీతోష్ణములు సుఖదుఖములు ఇంకోటి ఏమీ లేదండి ఇక్కడ అంటే శరీరానికి చలి వేడి తెలుస్తుంటుంది మనస్సుకి సుఖము దుఃఖము తెలుస్తుంది ఇంకేమైనా ఉన్నాయా ఇంతే బతుకంతా కూడా ద్వంద్వాలంటే ఇది శరీరానికి శీతోష్ణములు మనస్సుకి సుఖదుఖాలు ఇవి దేని వల్ల ఏర్పడుతున్నాయి ఇంద్రియాలకు విషయముల యొక్క సంపర్కం వల్ల అంతే కదా ఇంద్రియాలకు విషయ సంపర్కం వల్ల పైగా ఇవైనా సత్య సత్యములా పోనే ఇందాక అన్నాము దేహమే మారిపోతుంది పోనీ విషయాలు మాత్రం శాశ్వతంగా ఉన్నాయా అవి మార్పులే ఆగమోపాయనో నిత్యాహ అవి ఆగమ అపాయనహ అనిత్యాహ ఇది అర్థములు నువ్వు ఇంద్రియాలతో అనుభవించే విషయములన్నిటికీ మొత్తం మూడు లక్షణాలు ఉన్నాయి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అవునా లేదా మొన్నటికి మొన్న అబ్బో ఈ వేసవి భరించలేవండి వేసవి భరించలేవండి అన్నారా లేదా అంటే ఇంద్రియములనేటువంటి చర్మం ఇంద్రియానికి వేడి అనే స్పర్శత గెలి మీరు తట్టుకోలేపారు అబ్బో ఈ వేసం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూశారు చలికాలం వచ్చింది ఆహా ఓహో చాలా బాగుంది పెరిగిపోయింది అప్పుడేమనిపించింది శీతోష్ణం అమనా లేదా పోనీ ఆ వేడి అలా ఉందా వెళ్ళిపోయింది ఇది ఎలా ఉంది ఇది వెళ్ళిపోతుంది కనుక శీతోష్ణ సుఖదుఖాలు ఇవాళ ఒకట సంఘటన జరుగుతుందండి ఈ దుఃఖం కలిగించకుండా ఆవేశపడిపోయి పరిష్కరించేయాలని కోపం తెచ్చుకొని నాలుగు తిట్టి ఎంత చేస్తావు చెయ్యకపోయినా అది అలగు పడిపోతుంది వాళ్ళది కానీ ఇవన్నీ చేయడం వల్ల కొత్త దుఃఖం వస్తుంది అవునా లేదా ఇవాళ మహాకోపంతో ఎవడో ఏదో నీకు ఇష్టం లేని చేసాడని పది తిట్టావు అప్పుడు కాస్త ఊరుకుని ఉంటే అది రేపటికి అలగు పరిష్కరింపడుతుంది నువ్వు పత్తిట్టడం వల్ల ఇప్పుడు వంద తిట్టి అది ఇంకా సమస్య కింద మారింది ఇక్కడ వస్తూ ఉంటే పోతూ ఉంటాయ్ ఇది బాగా తెలుసుకోవు ప్రతిదీ కూడా ఆగమో పాయనో అని అనిత్యాహ పోతూ ఉంటే వాడిని ఏమనాలి అనిత్యములు దీనికి సంబంధించి ఇంకా బాగా అర్థం కావాలని కథ చెప్తారండి ఈ కథ భారతంలో లేదు కానీ ఉందనుకుంటూ బాగుంటుంది ఉపదేశమంతా కథలో ఉంది ఒకసారి పాండవులు వనవాసం చేస్తున్న కాలం అది కృష్ణ పరమాత్మ పలకరించడానికి వెళ్ళాడు వాళ్ళందరినీ పలకరించిన తర్వాత ధర్మరాజు కృష్ణుని వెళుతూ కృష్ణాను జగద్గురువు కదా ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గురుగారు కానీ ఏ గురువు కనబడ్డా మంత్రాలు అడిగేయడం అలవాటు ఉంటుందండి ఏం చేస్తాం బాగుబుడు ఉన్న మంత్రాలు ఏం చేయడు కానీ ఎవడొచ్చిన మాత్రం అంత్రం ఇచ్చేస్తాడేమో చేసేద్దాం ఇది దీనితో ఇంతమంది గురువులు ఇన్ని మంత్రాలు నాశనం అడుగుతున్నాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు కానీ కృష్ణుడే వీళ్ళకి ఇష్టమైన గురువు అనుకోండి ఇంకెవరి దగ్గర ధర్మరాజుకి మాత్రం వెయ్యి గురువులు లేరు కృష్ణుడే అన్ని గురువు ఆయన మిత్రుడైనా ఆయనే బంధువైనా ఆయనే సర్వం ధర్మరాజు అంత ఉత్తమ శిష్యుడు అయితే ఇంకా వ్యాసుడు గురువు కాడా మరుడు గురువు అంటే కృష్ణుడు ఈయన దగ్గర ఉపదేశం తీసుకోండి తీసుకున్నాడు అంతే కనుక ధర్మరాజుకి మాత్రం కృష్ణుడే గురువు ఆయన దగ్గర లేకపోయినా ఆయన ఉన్నాడని ధైర్యంతో బ్రతికేసాడు ధర్మరాజు అలా బ్రతికేస్తున్నాడు కనుక ఎప్పటికప్పుడు కృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు ఆ వనవాస కాలంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పాండవును పలకరించడానికి వెళ్ళాడు తర్వాత కృష్ణుడు అన్ని కబుర్లన్నీ అయిపోయి ధైర్యం చెప్పి వెళ్ళిపోతూ రథం ఎక్కుతూ ఉంటే ధర్మరాజు ఎవరు చుట్టూ లేకుండా చూసి కృష్ణ ఒక మాట ఏదైనా మంత్రం ఇస్తావా అన్నాడు అంటే కృష్ణుడు కూర్చోబెట్టి ఇస్తాను చాలా ముఖ్యమైన మంత్రం ఎప్పుడు పెడితే తప్పుడు మాత్రం తీయకు చదవకు నీకు బాగా తట్టుకోలేని ఆనందం కలిగిన తట్టుకోలేని దుఃఖం కలిగిన అప్పుడు మాత్రమే ఈ మంత్రం చదువు అని కాగితం మీద రాశాడండి అలాగే అనుకున్నాడు ఎప్పుడో మానసికంగా ఆలోచిస్తున్నాడు పైగా ఒంటరిగా కూర్చున్నాడు కదా ఏవో ఆలోచిస్తూ మనం అనుకుంటాం పనుల్లో పడితే ఏదో పనికిమాలిన పని అయినా చేస్తుంటే వీడు శాంతంగా ఉంటాడు ఇంకోళ్ళని శాంతిగా ఉంచుతాడు వీడు బిజీగా ఉండడం వల్ల పది మంది క్షేమంగా ఉంటారు వీడి ఖాళీ ఉంటే పది పని తింటాడు అది ఒకటి కానీ ధర్మరాదు అలాంటి వాడు కాడు కానీ ఏవో ఆలోచిస్తూ బాధపడిపోతూ బాగా బాధ కలిగితే మంత్రం చేసుకోమన్నారు కదని ఇప్పాడండి ఏమిటి ఉందంటే ఆగమోపాయనో దీని అర్థం ఏంటి ఇది ఇలాగే ఉండదు అది మంత్రం ఇది ఇలాగే ఉండదు ఇంతకంటే గొప్ప మాత్రం మరపట్లేదు ఇది ఎప్పుడు పెట్టుకోండి బాగా దుఃఖం కలిగింది చూసుకున్నాడు ఇది ఇలాగే ఉండదు ఇంక ఎంత హాయ్ అండి చెప్పిందేవాడు గురువుగారు కనుక దుఃఖం అంత తీవ్రంగా వచ్చని ఇది ఇలాగే ఉండదు అన కనుక చూస్తూ కూర్చున్నాడు ఒక ఆయన వస్తాడు కానీ రెండు నిమిషాలు తిట్టిపోతాడు మీరేం పట్టించుకోకండి అవడని చెప్పాడు అనుకోండి వాడు తిడుతూ ఉన్నాం మనం మౌనంగా ఉంటాడు రెండు నిమిషాలు వెళ్ళిపోతాడు కదా ఇక్కడ వాడు ఉండి ఇంకా తిడతాడని భయంతో మనం బాధపడతాము కానీ మరి రెండు నిమిషాలు వెళ్ళిపోతాడంటే మనం ఏమీ అనుకోం అదేవిధంగా ప్రతిసారి బాగా సుఖం కలిగి పొంగిపోతున్న సమయంలో మళ్ళీ చూశాడు ఇది ఇలాగే ఉండదు కనుక సుఖానికి పొంగిపోవడం అహంకరించడం లేదు దుఃఖానికి పొంగిపోవడం అహంకరించడం కాబట్టి ఆ రెండిటి అఫెక్ట్ మీద లేకుండా వీడి వీడిగానే ప్రశాంతంగా ఉన్నాడండి ఇది తెలుసుకోవాల్సింది అది ఆగమోపాయనో నిత్యాహ అనే మాటలో ఉన్నటువంటి ఎందుకంటే మాత్రాస్పర్శాస్తు కోంత ఏమి అందమైన బోధండి నిజంగా ఆలోచిస్తే అందుకే పాశ్చాత్యులు మనకంటే ఏకాగ్రంగా విన్నారు కనుక పైగా వాళ్ళు వెతుక్కున్న పుస్తకాలు వేటుల్లో ఎంత అద్భుతమైన వాక్యాలు లేవు గనక అద్భుతంగా చెప్పాడు కృష్ణ జ్ఞానాన్ని అని వాళ్ళు ఆశ్రయించి నమస్కరించుకున్నారండి మనకు అద్భుతాలు అలవాటు అయిపోవడం వల్ల నిద్రపోతూ వింటాం కొనుక్కుతూ వింటాం అజాగ్రత్తగా వింటాం వాళ్ళు విని ఇంత మెచ్చుకున్నారు ఏం అద్భుతమైనటువంటివి ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకములన్నీ అంత అందంగా శ్లోకాలు ఇప్పటివరకు మనకు పరమాత్మ చెప్పుకున్నవి చెప్పినవి అశౌచ్యాన్ అన్వసౌచస్వం భాషసే గత నగతూ నాను సోచంతి పండితా నత్ేవాహం జాతునాసం నేమి జనాధిపా నైవ్యామ సర్వే వయ మతపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమార యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త ముహ్యతి కనుక మార్పు చెందే లక్షణాలు ఉన్న వాటికి అలగు ఏడవకూడదు మార్పు చెందని ఆత్మ గురించి అసలు ఏడవనక్కర్లేదు కనుక ఏడవకూడని వాటి గురించి ఎందుకయ్యే ఏడుస్తావు అని చెప్పడంలో అందమండి ఇక్కడ ఎం హి నవ్యథయంచేతేరుషం పురుష సభ సమదుఃఖ సుఖం ధీరం సంవృతే నువ్వు నువ్వుగా ఉండు ఇది గొప్ప ఉపదేశం అండి ఎంతకంటే ఫిలాసఫీ ఇంకేమున్నది నువ్వు నువ్వుగా ఉండు నువ్వు నువ్వుగా ఉంటే అర్థం ఏంటి నువ్వు నువ్వుగా ఉండంటే బయట సంఘటన బట్టి నువ్వు మార్పులు తెచ్చుకుంటున్నావు నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను భావన దేనివల్ల కలుగుతుంది బయట సంఘటన బట్టి బయట సంఘటన వల్ల మారుతున్నావు కానీ సంఘటన వేరు నువ్వు వేరు నువ్వు నువ్వుగా ఉండు అంతే ఇక్కడ ఇది తెలుసుకో ఎంభిన వ్యధయంత్యేతే పురుషం ఏ పురుషుని ఇవి ఇవి అంటే అర్థమేంటి ఇందాక చెప్పిన మాత్రాస్పర్శలైన సుఖదులు ఏ పురుషుని మనస్సుని వ్యాకుల పరచవో అతడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు కృష్ణ పరమాత్మ తీర్మానం చేసేడండి అంటే సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వములు ఎవడి మనస్సుని కలత వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే అమృతము పొందుటకు అర్హుడు అమృతము అంటే నాశరహితమైన మోక్షము మోక్షం పొందడానికి అర్హుడెవడు ఎంభినవి వ్యధయంచేతే పురుషం ఏ పురుషుని ఇవి ఇవంటే ఇందాక నేను చెప్పిన సుఖదులు కలతపరచవో అంటే సుఖముస్తే పొంగిపోవడం దుఃఖం వస్తే పొంగిపోవడం చెడు వార్త వినగానే వీడు నానా రకాల జబ్బులు తెచ్చుకోవడం ఆనందవార్త వినగానే పొంగిపోవడం ఇవన్నీ అంటే వీడి వీడిగా లేడని అర్థం అంతే కదా ఆ సంఘటన బట్టి ప్రభావితులు అయిపోతున్నాడు కానీ వీడి వీడిగా లేడు ఇది తెలుసుకోవాలి అర్థం ఉంది నిర్మలంగా ఉంది నిర్మలత్వమే భగవంతుడు దానికి ఇచ్చిన గొప్ప లక్షణం నిర్మలత్వం ఉండడం చేత అన్ని దానిలో కనబడుతున్నాయి వచ్చింది అది బాధ నిర్మలంగా ఉంది అసలు అర్థం యొక్క అసలు స్వరూపం ఏమిటండి చెప్పండి మళ్ళీ చెప్తున్నా నిర్మలత్వం ప్రకాశం ఈ రెండిటి వల్ల ప్రతి వస్తువు అందులో పడుతుంది ఇక్కడ ప్రతి వస్తువు పడుతున్న వల్ల అద్దం యొక్క నిర్మలత్వం పోయిందా ప్రకాశత్వం పోయిందా లేదా అద్దం నిర్మలంగానే ఉంది అందులో మీరు ఎర్రని నల్లని బొమ్మలు రెండు చూపించారు ఎరుపు నలుపు అందులో అద్దం ఎర్రబడిందా నలబడిందా అలాగే ఉంది కదా అది పోయింది తెల్లని బొమ్మ వచ్చింది ఇప్పుడు అద్దంలో తెల్లదని కానీ తెల్లగా ఉంది అని అద్దం మురిసిపోతుందా ఎర్రగా ఉన్నాను అనుకుంటుందా కానీ ఎర్ర ప్రతిబింబం వచ్చినంత మాత్రాన తాను ఎరుపెక్కుపోయాను నలుపెక్కుపోయాను అనుకోవట్లేదు తెల్లదొచ్చినప్పుడు తెల్లగా ఉన్నాను అనుకోవట్లేదు అది అనుకోవలసింది ఒకటే నేను నిర్మలమైనదాన్ని ఎదురుగా ఎన్ని ఉన్నా నేను నిర్మలమైనదాన్ని కానీ సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ఆ నలుపు ఆ తెలుపు ఆ ఎరుపు ఎలాగైతే అర్థం యొక్క ప్రకాశాన్ని నైర్మల్యాన్ని పాడు చేయవో నా తత్వాన్ని నన్ను ఈ సుఖదుఖాలు కరతపెట్టవు నేను నేనుగా ఉంటాను అని ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ముక్తి పొందగలడు ఇదే విశ్వందప్పణ దృశ్యభానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్యాత్ని మాయయ బహిరోద్భూతం యథానిద్రయ దానితో అన్వయించుకోవచ్చు ఈ గోలే పద్దెనిమిది రోజులు యోగ కూడా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పినటువంటి అంతరార్థం గ్రహించామా కదా మనం ఎవరు అటువంటి అర్ధానికి ప్రకాశం ఎలాంటి లక్షణమో ఆత్మకి చిత్ అలాంటి లక్షణము ఇది తెలుసుకోగలిగా చాలు అచిత్వంలో ఉండడం తెలుసుకోగలగాలి అదే నవ్యథయంత్యేతే పురుషం ఏ పురుషుని ఈ మారిపోతున్న సుఖదుఖాలు విషయాలు కలత వాడు మాత్రమే ధీరుడు ధీరుడు అంటే వికారహేత సతి విక్రియంతేషాన్నచేతాంసి తయేవీరా అంటూ మహానుభావుడు కాళిదాస మహాకవి కుమార సంభవంలో మనకు తెలియజేశాడు వికారం కలిగే సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఎవడు వికారము ఒక లోను కాడో వాడు ధీరుట్టాయి ఎంత గొప్ప విషయం అండి నన్ను ఏం చేయమంటారంటే అప్పుడంత దుఃఖం కలిగినప్పుడు ఇలా అయిపోక అన్నాడు అంటే దుఃఖం కలగకపోతే నువ్వు గంభీరంగా ఉంటావు అనమాట దుఃఖం కలిగిన కోపం కలిగించే సంఘటనలు జరిగినా మారిపోతావు అనమాట ముందు ఏం గొప్ప అంటే సంఘటనలు ఏమి జరగకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు సంఘటన జరిగితే శాంతం పోతుంది అప్పుడు నేను శాంత స్పృషుడు అనొచ్చా సంఘటనలు బట్టి శాంతము సంఘటనలు బట్టి అశాంతమంటే నువ్వు శాంతుడు ఎలా అవుతావు ఇది ఆలోచించి ఇక్కడ కానీ బయట జరిగినటువంటి వాటి బట్టి కలత పడకూడదు ఆ ధీరత్వం అలవాటు చేసుకోవాలి ఆ ధీరుడువి కావాలి నువ్వు ధీరుడువి కావాలి అలాంటి ధీరుడు అలాంటి పురుషుని ఎన్ని మార్పులు కూడా కలత ఇది తెలుసుకో ఇక్కడ కలత పెట్టకుండా ఇక్కడ అని చెప్తూ వాడు సమ దుఃఖ సుఖం వాడు దుఃఖముయందు సుఖమునందు సమముగా ఉంటాడు మొత్తం కృష్ణపరం అత అష్టాక్షరి మంత్రాన్ని చెప్తారండి ఈ యోగంలో సమత్వం యోగం ఉచితాయి అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సమముగా ఉండడమే యోగం అంటే సంఘటనలు ఎలా ఉన్నా నువ్వు నువ్వుగా ఉండు అదే మాట దీన్నే రమణ మహర్షి నీ సహజ స్థితిలో నువ్వు ఉండన్నాడు ఇక్కడ అదొక్కటే పెద్ద సూత్రాలు ఉపదేశాలక్కర్లే శాంతికి మార్గం అదొక్కటే నువ్వు నువ్వుగా ఉండు కానీ కష్టం అండి కష్టం అందుకే సాధన ఏది ప్రతిఫలిస్తే అది తాను అర్థం అనుకుంటు దానికి ఎప్పుడు దుఃఖమే అలా నువ్వు అనుకోకుండా నీ చిత్తంలో ఈ విషయం ప్రపంచం ప్రతిఫలిస్తున్న సుఖదుఖాలకు లోను కాకుండా ధీరుడుగా ఉంటే అలాంటి పురుషుని ఇవి వ్యథపరచకుండా ఉంటే ఆ పురుషుడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు ఓ పురుషర్షభ అని సంబోధించాడు కృష్ణ పరమాత్మ లాంగ్వేజ్ ఎంత బాగుందో చూడండి అర్జునుడి ఏముని సంబోధించాడు పురుషర్షభ అంటే పురుషుల్లో గొప్పవాడా అని సంబోధించాడు ఇక్కడ అంటే పురుషుల్లో గొప్పవాడు వేన మహానుభావా ఎవడు మార్పులకు లోను కాకుండా సుఖదుఖాల్లో సమంగా ధీరుడుగా ఉంటాడో ఆ పురుషుడు అమృతాన్ని పొందగలడయ్యా పురుషర్షభ అంటే నాయన పురుషుడంటే వాడు ఓ పురుషర్షభ అన్నాడు ఇక్కడ తిడుతున్నాడు పొగుడుతున్నాడా అంటే నిన్ను పురుషర్షభ అని టైటిల్ ఇచ్చానంటే అర్థం ఈ పురుషుడు గొప్పవాడని చెప్పాను నువ్వు పురుషుల్లో గొప్పవాడా అంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా అలా తయారవరా నాయనా అని ఇక్కడ మనం అంటూ ఉంటాం మంచివాడివి కదా అని మంచివాడువి కదా అంటే వాడు కాడని అర్థం మంచివాడివి కదా అంటే పాపం మంచివాడిగా మారునన్న అని అర్థం ఇక్కడ మంచివాడుగా మారాలి అది చెప్పడం ఇక్కడ కొందరిని ఎందుకంటే లేనిది కూడా పొగడాలండి వాడిని పొగడేమంటే వాడి నుంచి వాడు అలా ఉండాలని మనం కోరుకుంటున్నామని అర్థం ఇక్కడ అదే మీరు మంచివాళ్ళండి కఠినంగా ఒక్క మాట్లాడరండి అంటే మీరు కఠినంగా మాట్లాడకండి అని చెప్పడం ఇక్కడ అందు పురుషసభ అనడంలో ఎంత అందమైన సంబోధనండి కృష్ణుడు భాష కృష్ణుడు పలుకు ఎంత మధురంగా ఉంటుందండి ఇక్కడ కానీ ఎంభిన వ్యధయంత్యైతే పురుషం పురుషసభ సమ దుఃఖ సుఖంధీరం సౌమృతత్వాయ కల్పతే ఎవడికైతే ఈ ప్రపంచంలో వచ్చిన మార్పులు రెండు మార్పులు ఈ రెండు వ్యధపరచకూడదు మనసుని రెండు మార్పులు ఏమిటి రెండు మార్పులంటే ఒకటి మాత్రాస్పర్శాస్తు ఇంద్రియములకు అనుభవానికి వచ్చే శీతోష్ణసుక దుఃఖాలు శరీరంలో వచ్చే మార్పులు ఇవి ఇవి ఎవడిని కలత ఎవడి మనస్సును కలత పెట్టవో వాడు ధీరుడు వాడు ధీరుడు కశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానమేక్షత్మలు పురుషోద్వాక్యం అటువంటి ధీరుడు మాత్రమే ఆత్మను చూడగలడు అందుకే ప్రతిసారి సంఘటనల గురించి ఆలోచిస్తూ ఎవండి జ్ఞానం విన్నారంటే అప్పుడు నా మూడు ఉంది అనుకున్నారా నేనప్పుడు ఎంత బాధపడుతున్నాను మీకేం తెలుసు నేను అనుకున్నది రాలేదు అదే వేదన పడుతున్నాను అందుకే నేను వినలేదండి నాకు చెవిలోకి ఎక్కలేదండి అన్నాడు అంటే ఇప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచించడం వల్ల ఈ జ్ఞానం రాలేదు చూసావు ఇక్కడ అంటే మనస్సు కలతపడిందా లేదు ఇక్కడ కానీ నిజమైన పురుషుడిని ఇవి కలత పెట్టవు వాడు ధీరుడుగా ఉంటాడు కానీ ధీరుడు కావాలంటే అది ఆ లక్షణం తెచ్చుకోవాలి ఇక్కడ ఆ యొక్క ప్రయోజనం ఏమిటి సరేనండి ధీరుడుగా ఉంటాను సుఖదుఖాల సమంగానే ఉంటాను దానివల్ల ప్రయోజనం ఏమిటి అమృతత్వాయ కల్పతే అమృతత్వమును పొందుతావు మోక్షాన్ని పొందుతావు అయ్యా మోక్షం మోక్షం కావాలని పెద్ద కబుర్లు ఆడుతున్నాము కానీ దానికి తగ్గట్టు ఒక్క క్షణమైనా బ్రతుకుతున్నామా ఇది ఆలోచించండి ఇక్కడ కొందరు అంటూ నాకు ఈ జన్మరాహిత్యం వస్తే చాలండి కబుర్లకేముందండి కానీ మోక్షం అంటే అక్కడ కొంతమంది కూర్చొని కోటు కుంకుమార్చన చేస్తున్నారు కానీ నేను చేస్తున్నాను మోక్షమా నిజంగా మోక్షం వస్తుందంటే కోటు కుంకుమార్చని వెళ్తామా దానివల్ల ఇంకేదో వస్తుంది వెళ్ళావు కానీ భగవద్గీత మాత్రం అలాంటి ఫలాలు చెప్పదు మోక్షమే పరమ ప్రయోజనం మాత్రం ధీరుడుగా ఉన్నవాడికి మాత్రమే మోక్షం నేను వాడికి లేదు ధీరుడంటే ఎవన్నైతే జరుగుతున్న మార్పులు ప్రభావితం చేయవో ఇక్కడ వ్యథపరచుట అంటే కలవరపరచుట మార్పు చెందించుట అని అర్థం అంటే నవ్యధయంత్యైతే అంటే మార్పుని చెందించవు వాడి స్థితిని మార్పుని చెందించవు అటువంటి వాడు నిశ్చలంగా ఉంటాడు ధీరుడుగా ఉంటాడు అటువంటి వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే ఇప్పుడు ఇప్పటి చెప్పుకున్న శ్లోకాలని బాగా అధ్యయనం చేయండి మనకు తేల్చుతున్న విషయం ఏంటంటే మార్పు జరిగే లక్షణం దేనికి అది నేను కాదు మారకుండా ఏది అది నేను కానీ మార్పు చెందే లక్షణం అంటే ప్రపంచం మారిపోతుంది ప్రపంచం మారిపోతుంది అంట నువ్వు మారిపోతున్నావు అని ఆయన నువ్వు చిన్నప్పట్లో యవనలలో యవనలలో ఇప్పుడులో మార్పు సహజం మార్పు సహజం అన్న విషయం ప్రతిక్షణం గుర్తుపెట్టుకో అని స్మరనిత్యం అనిత్యతం అనిత్యాన్ని నిత్యం గుర్తుపెట్టుకో అన్నాడు ఇక్కడ అనిత్యములన్న విషయాన్ని నిత్యం గుర్తుపెట్టుకో అప్పుడు యవనంలో ఉన్నాను మిడిసిపడు ఎందుకంటే తప్పకుండా వార్ధక్యం పొంచి ఉందని తెలుస్తుంది ఇక్కడ కొందరు అంటూ ఉంటారా ముసలాడా అని వీడు ముసలాడాన్ని పిలిచాడంటే వీడు కాబోయే ముసలి వాడు అని అర్థం ఇక్కడ కొందరు అంటూ ఉంటారు ఈ కుర్రాళ్ళు బొత్తి ఆ మాట వినరండి అప్పుడు వీడేదో కుర్రతనం లేనట్టు వీడు మాజీ యువకుడు మర్చిపోతున్నాడు ఇక్కడ ఇవన్నీ వాడు అనుభవించాడు వీడు అనుభవించాడు ఒక్క జన్మలో కాదు ఎన్నో జన్మల్లో అనుభవించాడు ఇక్కడ వీటితో పాటు ఈ సుఖదుఖాలు ఎన్ని తిన్నామండి పుట్టిన దగ్గర నుంచి నాకు ఆ ఆవకాయలు నెయ్యి వేసుకుంటే చాలా ఇష్టమండి ఏది డెబ్బై ఎనభై ఏళ్ళ కూడా ఇదే ఇలా ఎన్ని ఆవకాయలు తిన్నావో బతుకులో కర్జన్మల్లో ఎన్ని తిన్నామో ఈ మాత్రా స్పర్శాస్తూ తింటూనే ఉన్నాం ఏం లాభం ఇక్కడ అప్పటికీ అదే దేబింప ఇవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి వీటికి చెక్కు చెదరకుండా అది ధీరత్వం వాడు హీరో అండి అలాంటి ధీరుడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు అమృతత్వాన్ని గ్రహించగలడు అమృతత్వాంతో అటాచ్ కాగలడు అనుబంధం పొందగలడు అందుకే ధీర సమర్చిత వీరారాధ్య ఈ మాట చెప్తున్నది ఈ శ్లోకములు బాగా గుర్తుపెట్టుకుని ఇప్పుడు మన టార్గెట్ ఏమిటి ధీరులం కావాలి అంతే కదా ఇవాళ సంకల్పం చేసుకుని ప్రవచనం నుంచి బయటకు వెళ్ళాలి ధీరుళమైపోవాలి రేపు సాయంత్రం వచ్చేటప్పుడు గల మా ధీరత్వం ఏమిటో చూపిస్తాం మంచిదే ఆ ధీరత్వం తెచ్చుకొని ప్రయత్నించేయండి ఇది చాలా గొప్పదండి అదే కానీ రేపు సాయంత్రాన్ని మీరు వంట తీసుకురండి అన్నామనుకోండి సులభం అనుకుంటాం కానీ బయటకు వెళ్ళాలి వస్తువులు కొనాలి చెయ్యాలి పైగా అనుకూలించాలి రుచి రావాలి బయట వస్తువు అవసరం ఉంది వంట చేయడానికి ఇప్పుడు చెప్పిన ధీరత్వం పొందడానికి బయట వస్తువులు అవసరం లేదు ఇది మార్చుకుంటే చాలు ఎంత సులభం అండి ఏది చెప్పడం కానీ దీనినే ఇప్పుడు సాధించే ప్రయత్నం చేయాలి కనుక ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకములు ఒక్కసారి మనం పాఠంలా చెప్పుకొని అధ్యయనం చేసుకుని రేపు తర్వాత శ్లోకంలోకి కొనసాగించుకుందాం ఇదంతా స్వామివారు మొట్టమొదటి చెప్తున్నది దుఃఖం పోవడానికి ముందుగా సర్వజనులకి సర్వజీవులకి సాధారణమైనటువంటి తాను కాని దానిని తాననుకొనుట తానేమిటో తెలియకుండా ఉండుట అనేటువంటి మోహాన్ని తొలగిస్తున్నాడు ఇది ముందు తొలగించి స్వధర్మాన్ని అధర్మం అనుకునే మోహాన్ని తర్వాత తొలగిస్తాడు ఆ తర్వాత ఆదర్శ పురుషుడైన స్థితప్రుడిని చూపిస్తాడు ఇది క్రమం దీనితో సంక్షియోగాన్ని అధ్యయనం చేయండి ఇప్పుడు నిత్యానిచ్చ వస్తు వివేకము ఆత్మానా విచారము అని చెప్పబడుతున్నటువంటి అశోచ్యానన్వసోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతూ నగతూ నాచండి పండిత నేవాహం జాతునాసం నం నే జనాధిపా నవిష్యాే వయమరం దేహినోస్ యథా దేహే కౌమారం యవ్వనంజర తేహాంతరప్రాప్తి ధీరస్త్రుహ్యతిర మాత్ర స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణసుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్యా తాం స్థితి క్షో మహా భారత యన వ్యధయన్ చేరుషం పురుష సమదుఃఖసుఖం ధీరం సౌమృతాయ కల్పతే పదకొండు నుంచి పదిహేను వరకు చెప్పిన ఐదు శ్లోకాలు హృదయస్థం చేయండి ఇందులో ధీరత్వానికి సూచన ఒక్క వాక్యం చెప్పాడు గమనించండి పద్నాలుగు శ్లోకంలో ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షస్వభారత అక్కడుందండి పాయింట్ అది పట్టుకోవాలి తాం తితిక్షస్వ ఈ సుఖము దుఃఖము ఇవి ఎప్పుడు ఉండేవి కావు వస్తూ పోతూ ఉంటాయి మరి వస్తూ పోతుంటే నేనేం చేయాలి తితిక్షస్వ క్షమవహించి ఉండు అది చెప్పాడు ఇక్కడ తితీక్ష ఇది మనకి సాధన చతుష్టయ సంపత్తిలో తితీక్ష అనేది చాలా ప్రధాన నిత్యానిత్య విస్తృత వివేకము తితీక్ష తితీక్ష చెప్తున్నాడు తితిక్ష తితీక్ష అంటే క్షమ కలిగి ఉండుట సహనము వహించి ఉండుట ఇది చాలా అవసరం అయితే సహనంలో కూడా అనేక రకాలు ఉన్నాయండి కొంతమంది పేదలు చలి తట్టుకోలేక బయట అలా పడి ఉంటారు వాళ్ళు సహనం వహించినట్టు అనిపిస్తుంది ఈ సహనం వేరు శాంతితో కూడిన క్షాంతి కావాలి ఇక్కడ అంటే నీ ఇది విచారణ రూపమైనటువంటి ఎరుకతో కూడిన సహనం ఇది చాలా అవసరం అందుకే సుఖదుఖాలు కలుగుతున్నా క్షమ వహించి ఉండాలి నువ్వు ఆవేశ కావేశాలకు లోను కాకూడదు మనో కలిగితే స్వస్థితి తెలియదండి మనస్సులో కోపంగాని క్రోధంగాని ఇత్యాది వికారాలు రాగానే స్వస్వరూపం తెలియబడుతుంది కానీ స్వస్వరూపం తెలియబడాలంటే ఇవి అనగాలి ఇవి అనగాలి అంటే ఈ మార్పులకి లోను కాకుండా తితిక్ష్వా క్షమ క్షమను అలవాటు చేసుకో క్షమ అలవాటు చేసుకో క్షమ అలవాటైతే క్రమంగా నవ్యధయంత్యైతే ఈ జరుగుతున్న మార్పులు నీ మనస్సును కలతపరచవు కలతపరచకపోవడం వల్ల నువ్వు సమదు సుఖం సుఖదుఖాల సమంగా ఉంటావు అప్పుడు ధీరుడు అవుతావు ధీరత్వంలో మోక్షాన్ని పొందుతావు ఇది క్రమం కనుక ఇప్పుడు సాధనకు కావలసిన మహావిషములు మనకు రెండు అందే నిత్యమేదో అనిత్యమేదో చెప్పాడు అనిత్యానుకున్న లక్షణం వస్తూ పోతూ ఉండడం మార్పు చెందడం ఇప్పుడు అనిత్యాలు విడిచిపెట్టి నిత్యమైనది ఎప్పుడూ నిత్యమే గనక అనిత్యమైనది ఎప్పుడూ అనిత్యమే గనక అనిత్యమైన వాటి గురించి దుఃఖించకు నిత్యం గురించి దుఃఖించవలసిన అవసరమూ లేదు గనక ఆ నిత్యమైన దాని ఎందుకు నిలవాలి అంటే అనిత్యమైన వాటికి లొంగిపోకుండా సహనం వహించు తితిక్షస్వ కనుక సాధన బాహ్య వస్తువులు లేదు నీలో ఉన్నది ఇది తెలుసుకోవాల్సింది అతితిక్షస్వ అంతా అక్కడుందండి అంటే క్షమా క్షమా క్షమా క్షమా అదే క్షాంతి అతితిక్ష అందుకే సాధన చతుష్టయ సంపత్తులో అన్నీ చెప్పి తితిక్ష అనేది ప్రధానగుణంగా చెప్పారు ఇక్కడ క్షమ లేని వాడికి ఏదీ రాదు ఇది లౌకిక ప్రయోజనం నెరవేరాలన్న సహనం ఉండాలి క్షమ ఉండాలి అని క్షమ వహించు తితిక్షస్వ కనుక జీవితంలో సుఖము దుఃఖము వస్తూ ఉంటే పోతూ ఉంటాయి క్షమ ఇది ఎవరికి చెప్పాలి చెప్పండి మాకు చెప్పారు కదండి జీవితంలో సక్సెస్ కావాలనుకున్న ప్రతివాడికి ఇదే పాఠం అండి మీరు చిన్నప్పుడు పిల్లలకి చెప్పండి చిన్నప్పుడు పిల్లలకి ఇది చెప్తే వాడు సుఖము దుఃఖము వస్తే పుంగిపోయి కుంగిపోయి అల్లరి చిల్లరగా తిరగకుండా క్షమ వల్ల వాడు అందులో విజయం సాధించగలడు అంతేగాని ఇవాళ నాకేదో ర్యాంకు రాలేదు కనుక చచ్చిపోతాను అనుకున్న సాధించలేదు ఇంకేదే అయిపోతాను లేకపోతే అనుకున్ను సాధించడానికి వంచన చేస్తాను అవినీతి చేస్తాను నేను జోలికి వెళ్ళడు చూడండి అందుకే భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే పరమార్థం దాకా అటుంచి వ్యవహార జీవితంలోనే చక్కగా బ్రతకగలం అవునా లేదా ఆలోచించండి ఇక్కడ ఎందుకంటే జీవితంలో మార్పులు సహజం ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్ అంతే ప్రాక్టికల్గా ఉన్న సత్యాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు అందుకే వేదాంత వేదాంతం కాదు ఏ సుఖదుఖాలు వేదాంతంలో ఉన్నాయా ఎక్కడున్నాయి చుట్టూ జీవితంలో ఉన్నాయి జీవితం పుస్తకాల్లో లేదు జీవితాన్ని అర్థం చేసుకోవడం పుస్తకంలో ఉంది కనుక వస్తూ ఉంటాయి ఆగమోపాయన్యాహ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి తాం స్థితి క్షస్వ భారత హే భారతుడా అంటే భరతవంశ సంజాతుడా భారతుడా అంటే జ్ఞానమనందు ఆసక్తి కల ఓ శిష్యా తాం స్థితి క్షస్వ తితీక్ష ఇది ఎప్పుడు కూడా అందుకే పిల్లలకు కూడా నేర్పాలండి కానీ మన పిల్లకి క్షమ వాడు ఎక్కడ కోపగించుకుంటాడు అని చిన్నప్పటి నుంచి వాడికి కావలసిన సమకూర్చుకుంటున్నాం మన చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో కానీ పిల్లలకి మాత్రం వాడికి ఎండకన్నెరగకుండా పెంచుతున్నావు అవునా లేదా వాడికి పుట్టిన దగ్గర నుంచి ఏసీలు వాడిని కావాలంటే మనం కారులో దింపుతాం వాడిని నడవకుండా నడవనివ్వం దీనివల్ల వాడు ఏమవుతుంది వ్యాయామం లేదు సహనం కోల్పోతున్నాడు కానీ మానసికంగా శారీరకంగా బలహీనుడవుతాడు తెలుసుకోండి ఇక్కడ కానీ క్షమ అనేది ఇహానికి పరానికి కూడా కావలసింది అమృతత్వాయ శాశ్వతానందమునకు ధీరత్వమే మార్గము ధీరత్వానికి సహనమే మార్గము ఎందుకంటే నువ్వు సహనం వహించకపోయినా మార్చేది ఏమీ లేదు మారేది మారిపోతూనే ఉంటుంది నువ్వు క్షమ వహించు ఇది చాలా గొప్పది కానీ సృష్టిలో మహాత్ములు అందరూ తయారయ్యారంటే క్షమ వల్లే ఒకటే ప్రపంచం మనకే ఒకటే ప్రపంచం వాళ్ళకో ప్రపంచం మనకో ప్రపంచం భగవంతుడు సృష్టించలేదు రమణ మహర్షికి రామకృష్ణ పరమహంసకి ఒక జగత్తు మీకు నాకు మరొక జగత్తు ఇచ్చాడు భగవంతుడు అందరికీ ఒకటే ప్రపంచం కానీ వాళ్ళు తితిక్షస్వ ఆ వివేకముతో వివేకముతో వివేకముతో పదిసార్లు ఉన్నాము ఇక్కడ ఆత్మానాత్మ వివేకముంటే తితిక్ష వస్తుందండి మారే లక్షణం ఉన్నవన్నీ అనిత్యములు మారినది నిత్యము ఆ వివేకంతో తితిక్ష వాడు క్రమంగా సమస్థితికి వెళతాడు సమస్థితితో ఉన్నవాడు ధీరుడవుతాడు ధీరుడైన వాడు అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్పిన కృష్ణపరమాత్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మహిమ హీషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తోవన్ కాళే వర్షద్పజ్జన్య పృథివీ సస్సాలిని దేశోయోర్హి బ్రాహ్మణస్ సంతో నిర్భయా అపుత్ర పుత్రిణ సంతో పుత్రిణసంతు పౌత్రిణ అధనా సంతో జీవన్ సరదా శం సచిదానందరూపాయ విశ్వోత్పత్తిహేతవే తాపత్ర వినాశాయ వాసువాయ మంగళం శ్రీకృష్ణాయ మంగళం నమః పార్వతీపతయే హర హర మహాదేవం ముఖ్యంగా అందరికీ ఒక చిన్న విన్నప్పం ఏమిటంటే ఈ భగవద్గీత అనేది బాగా ప్రసిద్ధి అదేవిధంగా గంభీరమైన గ్రంథం దానిని అసలు అర్థం చెప్పే ప్రయత్నం మనం ఇక్కడ చేస్తున్నాం అంతేగాని రంజింపజేయడం కోసమని అందులో ఉన్న విజ్ఞానాన్ని మరుగుపెట్టి పిట్టకథలతో కాలక్షేపం చేయట్లేదు కనుక అలాంటి చక్కని జ్ఞానం మనం పొందాలి అంటే అధ్యయన దృష్టితో వినండి కాలక్షేప దృష్టి కాదు ఊరికొని వచ్చి కూర్చొని కునుక్కుతూ కాళ్ళు ఊపుతూ వెళ్ళిపోవడం కాదు స్టడీ కావాలి స్టడీ కావాలంటే మీ చేతిలో భగవద్గీత గ్రంథం ప్రతి చేతిలో ఉండాలి ఏం చెప్తున్నామో శ్లోకం దాని విభజన చేసినప్పుడు దృష్టి దాని నిలుస్తుంది చిన్నప్పుడు మీరు అలా చదువుకుని డిగ్రీలు తెచ్చుకున్నారు ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రం కురుకుతున్నాం మనం ఇంకా ఈ భగవద్గీతలో డిగ్రీలు తెచ్చుకోకపోతే ఎలాగా ఇది కావాలి అంటే దానికోసం ఋషి పీఠం వారు ఏం చేశారంటే ప్రతివారికి ఉచితంగా భగవద్గీత పుస్తకం ఇక్కడ వచ్చేటప్పుడు ఉన్నది ఇక్కడ అలా నూరికి నీ ఇంటికి తీసుకెళ్ళి పడేయద్దు ఉచితంగా ఇస్తే బలపుచ్చుకుంటారు కానీ ఋషిపీఠం అభిమానులు కొంతమంది ఇక్కడ ప్రతివారికి ఉచితంగా భగవద్గీత అందించే ఏర్పాటు చేశారు పెడుతూ వెడుతూ ఋషిపీఠం కౌంటర్లో కుటుంబానికి ఓ భగవద్గీత తీసుకోండి రేపటి నుంచి అది ప పట్టుకుని ఇక్కడ కూర్చుని నేర్చుకుంటామంటేనే లేకపోతే లేదు ఎందుకంటే ఇప్పటివరకు బతుకులు కారక్షేపంగా చాలా వినేసం కనీసం ఇదైనా ఏకాగ్రత